అంటే క్షేమాయము చెప్పుకో భయం వాళ్ళకి అప్పుకో భయం సకల భయంలో నివారణ అభయస్థానము అది వాళ్ళకి రపిస్తుంది నా పారతమ్మ వాళ్ళకి క్షేమం కలుగుతుంది చాలా విస్తారమైనటువంటి ఉపదేశం నేను ఎక్కడ పాటలు చెప్పాను ముప్పై ఆరు శ్వాస చెప్పినట్టు గుర్తున్నాను అలా క్యాసెట్స్ లో వాళ్ళు అలా అలా సో దాన్ని బట్టి మీరు ఊహించగలరు వన్ ఓ క్లాక్ దాకా ఎంత అయితే అంత చెప్తాను అంతఃపురుష రూపేణ కాల రూపేణ లో బహి సంక్షే సగవాత్మయ చాలా మంచి స్థాయి పరమేశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడనే దృష్టిను తీసుకొట్ట బహి అంత సో అంతర్బిష్పతి సర్వం సర్వం అయిపోయింది ముందే ఉన్నాయండి ఏడు ఒకటి నా లోపలది రెండు వందల నలభై అయితే కదా ఈ గెలాక్సీ అనమాట అది నలభైకి ఉన్నాయి నా లోపల ఉంది కదా మొత్తం ఈ రకంగా అంతహ అనేప్పటికి ఎవ్రీథింగ్ ఇస్ థ్యాంక్ యూ అంత బహిష్ప సర్వము వ్యాప్త్య నారాయణ అని నేను మంత్రం వింటాను అది ఇక్కడ ఇక్కడ దాంట్లో విశేషం ఏమంటే అంతహ ఏ రూపంలో ఉన్నాడు బహి ఏ రూపంలో ఉన్నాడు కృష్ణ అంతఃపురుష రూపేణి చేత్య పురుష లోపలంగా ఉన్నాడంటే భావన చైతన్య రూపంగా ఉన్నాడు అమాత్మ పురుష చేతనుడై ఉన్నాడు అంటే గుండిగా ఆయన నుండి ఉండిలోనే కొట్టి కొట్టుకునే క్రియాశక్తి రూపంగా ఉన్నాడు రక్తం క్రియాశక్తి రూపంగా ఉన్నాడు షత్ ప్రక్రియ చక్షుషు కంటి యువత కరుణ ఉన్నాడు సో సర్వే పాదములకు పాదము చేతులకు చేయి అంటే చేతులు బరువులు ఎత్తున్నాయి అంటే ఆ క్రియాశక్తి అది ఆ పరమేశ్వరు యొక్క స్వరూపమే మేనిఫెస్టేషన్ ఉంట సో అంత పురుష రూపేణి చేతన కాన్షియస్ మృత్యుల రూపంలో ఉన్నాడు బయట ఎందుకంటే బయట ఈ ప్రతి పదార్థము కూడా నిరంతరంగా మారిపోతూ తన స్వరూపం నుండి జారిపోతూ మృత్యుము వైపు నుంచి పరిగెత్తు పెడుతున్నాడు చిన్న ప్రాణి ఉన్నంత ఉందనుకోండి ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్స్ డెత్ సిమిలర్లీ ప్రతి ప్రాణి కూడా ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్స్ డెత్ ఇస్ సూర్య భగవానుడున్నాడు మందుతున్నాడు ఆయన ఎలా పడుతున్నాడో కృష్ణ హీఈస్ బర్నింగ్ అవే హిమ్సెల్ఫ్ హీఈస్ బర్నింగ్ టువర్డ్స్ హిజో అంటే ప్రతి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు చల్లారిపోతాడు అప్పుడు ఇంక సూర్యుడు ఉండడు చల్లారిపోయిన సూర్యుడే ఉండడు ఎగ్జిడంటే ప్రకాశించే సూర్యుడే ఎవరో అన్నారు చల్లారిని అగ్నిలా ప్రకాశిస్తున్నావు చలాన్ని అగ్నిలా ఉన్నావు అంటే గొప్పలా ఉన్నావు అగ్ని అంటే ఇంకా అగ్నియ ఉండదు సో చలాడిన సూర్యుడే ఉండడు సో సూర్యుడే కాల వేగంతో అసూన్య స్థితికి అంటే మృత్యు స్థానానికి వెళ్ళిపోతున్నారు సో సమస్త ప్రాణులు కూడా పుత్రుడు మహావేగంగా ఈ మృత్యు వైపు వెళ్ళిపోతున్నారు ఎవరు వీళ్ళని ఇలా నెట్టేస్తున్నారు అంటే సృష్టి అయ్యప్పటి నుంచి ప్రళయం వైపుకి ఈ సృష్టిని నెట్టేస్తూ ఉన్నవాడు ఆ కాల పుట్టు అంటే కాల సర్వభక్ష కహ టైం అంటే అది పెద్దవుతుందో మహాభూతర్లాగా అన్నింటినీ నింగేస్తూ ఉంటుంది ఏది మిగతూ రా అన్ని సర్వములు కూడా దానికైతే భక్షింపబడతాయి సో ఆ విధంగా బయట మృత్యురూపంగా కాలరూపంగా ఉన్నాడు అంత ఆత్మరూపంగా ఉన్నాడు నువ్వు చూసి నువ్వు ఎంతసేపు బయట భోగాలు అనే ప్రసక్తం అవుతాయని అనుకుంటే నువ్వు చూసుకున్నా కాదే ఆ భోగం నీ చేయనని దారిపోతుంది ఆ భోగాన్ని అనుభవించే ఇంద్రియము తన యొక్క మృత్యుస్థానం వైపు దోహం వెళ్ళిపోతుంది ఈ దేహము మృత్యువైపు యొక్క కౌగుతో చెప్పుకుంటావు ఆత్మరూపంగా లోపలికి దర్శించావా పురుష కోరుణ ఆత్మచరిత మీద రూపంలో ఆయన ఆశిస్తున్నాడు అని ఆ అధ్యాత్మలోకానికి ఉపయోగించేటువంటి ఒక యుక్తిని ఆయన చెప్పినాడు ఆయన ఆధ్యాత్మయానికి గురించి ఇంకా చెప్తాను చూడండి యథా ప్రసప్తం పురుషం ఇరవై ఆరో అధ్యాయంలో నలభై మూడో శ్లోకం ప్రాణేంద్రియ మనోధియ ప్రభవంతి వినాయనో సో భక్తి వైరాగ్యము జ్ఞానం ఉన్నాడు కదా ఆ మూడుంటిని అలా పరిచిగా పోషిస్తూ ఉంటారు సో దానికి మళ్ళీ ఇంకొంచెం వివరిస్తారా ఒక మనిషి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏమిటి మనస్సు ఇంద్రియములు అన్ని కూడా దే ఆర్ నో ఎగ్జిస్టింగ్ కన్ను ఉన్నదా నిద్రపోతున్నాడంటే లేదు కూడా మీరు కన్ను ఉంటే రూపజ్ఞానం లేదు మీరు పర్మిషన్ తీసుకోండి నేను కన్ను మూసుకున్నానండి మీరు ఎవరో కనపడతాడు కన్ను తెరిచి అదిగో నీ ముఖం నాకు కనపడద్దు అంటే కుదరదు నీ ముఖం నాకు చూపించద్దు అంటే ఎదురబడే ఉన్నాడు నా ముఖానికి ఎదుర్కొన్నా నువ్వు అన్నాడు అర్థం చేస్తుంది సో కన్ను ఉంది అంటే రూపజ్ఞానం కలిగిపోతూ ఉంటుంది కాబట్టి నిద్రలో కన్ను లేదు స్పర్శ లేదు చెవి లేదండి నిద్రలో నిద్రలో చెయ్యలేదు ఏమీ లేదు మనస్సు లేదు అహంకారం లేదు బుద్ధి లేదు అన్ని లేకుండా పడుకున్నాడు వారు ఆ నిద్రలోంచి లేస్తున్నాడు నిద్రలోంచి లేస్తున్నాడు అంటే నిద్రలోంచి వాడిని లేపినటువంటి ఓజస్సు ఒకటి వారిలో అంతర్నిహితంగా ఉండాలి అంటే ఒక నేను వెళ్ళి నిద్ర లేకపోయినా చేస్తున్నాను నిద్ర లేపే కాబట్టి నువ్వు చాలా నిద్ర లేకుండా క్షడాన్ని నిద్ర లేపగలిగి వాడు ఇవ్వడం లేదు కదా ఓజస్సు ఉన్న వాడినే నిద్ర లేచుకోవడము అంటే నేను చేసిన పనేమిటి వాడిలో ఉండే ఓర్జస్సును వాడు ప్రయోగించే అంత వాళ్ళకే నీ ప్రయత్నం అవుతాడు ఆ ఓజస్సు ఉంటే వాడు నిద్రలేస్తాడు కొంతమంది నిద్రలో ప్రాణం పిలిచారు మీరు వీడి నిద్ర లేదు వాడు కాబట్టి ఆ అంత ఒక తేజస్సు ఉన్నది ఒక ఓజస్సు ఉన్నది అది లేకపోతే ప్రభవంతి వినాయన మోక్షాపరితం అదే లేకపోతే మీరు వాడు లేపడం కూడా కూడదు నేనన్నమాట ఆయనే అంటున్నాడు సో అది ఉండబట్టే మీరు వాళ్ళు లేపగలుగుతున్నారు ఆ ఓర్జస్ ఏదైతే కలదో అది దాని మూలమే ఆత్మ చైతన్యము కస్మి ప్రత్యేగాత్మా దానిపై ప్రత్యగాత్మ ప్రత్యేకందుకు వచ్చిందంటే అది అంతరతమము చెయ్యి అంటే బయటకి కనపడతాం చెయ్యి నేనే బయటకి కనపడతాం కానీ ఇలాగ మీరు లోపలికి వెళ్తే దేహ ప్రాణ మనో బుద్ధి అహంకార మూలంగా వీటిని అన్నిటినీ ప్రకాశింపజేస్తో వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఓజస్సు తేజస్సు రండి ఓజస్సు రండి చైతన్యము అని అంటాము అని పేరు అందులో ఆ ప్రత్యేగాత్మను ఏం చేయమంటావు ఆ ప్రత్యేగాత్మని థియా నీవు బుద్ధితో ఆ ప్రత్యేగాత్మను చేరుకోవు ఎలా చేరుకోవండి చేరుకున్నా ఉన్న వస్తువు చేరుకోవచ్చు బుద్ధితో ఎలా చేరుకోవడము అంటే యోగ ప్రవృత్త అధ్యాత్మయోగం నీవు బుద్ధితో ఆ అంటే ఆ ప్రత్యేగాత్మస్వరూపాన్ని బుద్ధితో అన్వేషిస్తే మీకు బుద్ధి విలీనమైపోయి ఇంకా ప్రత్యేగాత్మస్వరూపాన్ని పొందగలుగుతావు అలాంటి అధ్యాత్మయోగము నీకు సిద్ధించాలి అంటే మూడు క్వాలిఫికేషన్స్ ఉండాలి భక్తి విరక్తి జ్ఞానం విరక్తిగా విరక్తి సో భక్తి ఉండాలి భక్తి ఎందుకు ఉపాసన భక్తి అవి ఏం ఉన్నటువంటి తీవ్రములైన కాలుష్యాన్ని సిచి చేస్తాయి సునోతి శమలం కృష్ణ దునోతి శమలం కృష్ణ ఇందాక చెప్తాను శ్రీకృష్ణ భగవాను ధ్యానించేపటికి మనకు ఉండేటువంటి ద్వంద్వాలన్నీ కూడా ప్రక్క జరిగి మనస్సు ప్రసన్నమైపోతుంది ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా ప్రసన్నమవుతుందో దాని ఎందు వైరాగ్యం కూడా దానికి జత చేసినట్లయితే ఆత్మజ్ఞానము సాక్షాత్కరి ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది సో ఈ విధంగా ఆ జ్ఞాత్మ యోగించే మానవుడు కృతాప్తుడవుతాడు అత ఏం ప్రసక్తమసతాంపతి అంటే వాడు మా మనస్సును మా చెప్పిన వాడు వింటలేదు అంటే అవును కరెక్టే అసక్తమసాంపతి అసక్తులైన ఇంద్రియముల యొక్క మార్గము కన్నెప్పుడు రూపాన్ని అన్వేషిస్తూ ఉంటుంది చెవి శబ్దాన్ని అన్వేషిస్తూ ఉంటుంది ఈ విధంగా గిట్టుగా ఆహార పదార్థాలు లేది ఇది తినా అది తినలేదు ఈ పోతన కాకరకాయ పోతన ఆ కాకరకాయ కోరట విశాఖం అయితే భోజనం విషయం ఈ విధంగా ఈ అసతాను పతి ఇంద్రియ భోగముల యొక్క మార్గంలో వీడు ఉన్నాడు ప్రసక్తుడు అంటే బాధ లోతుగా తగులు ఉన్నాడు ప్రకృష్ణం సప్త అలాంటి వాడు ఒక్కసారిగా హఠాత్తిగా మనస్సుని ఈ భోగ ప్రపంచం నుంచి భోగ రాలసత్వం నుంచి స్లోలీ అన్నది వెరీ ఇంపార్టెంట్ అధ్యాత్మిక అవకాశం లేదు కారణం ఇచ్చాడు అంటే కారణంతో మీరు పోటీ పడ అధ్యక్షుడు కూడా శరీశ్వరై ఒకరో బుద్ధిగ్రహీత ఆత్మ సంస్థంభత్వ నటించి అధ్యాత్మిక ఇట్స్ ఎ స్లో ప్రోగ్రెస్ ఇప్పుడు కూడా మీరు ఒలింపిక్స్ లో పైగెడతాను అనుకుంటే వారం రోజులు కృషి చేసి వెళ్ళిపోతాను కదా ఒక పది ఏళ్ళలో పదిహేడులో దాన్ని వర్క్అట్ చేయాలి స్లో రైట్ యూ వాంట్ పుట్అప్ సమ్ వెయిట్ టేక్ సమ్ యూ లూజ్ సమ్ వెయిట్ టేక్స్ బ్రీజన్ అలా స్లో ప్రాసెస్ ఫిజికల్ స్లో అని ఉన్నప్పుడు వట్ టు స్పీక్ ఆఫ్ ది మైండ్ హీవన్ మోర్స్ సో అనేక వాసనలతో నిండి ఉంటుంది వాసనలను చూసి పెట్టాల్సిన అంశం లేదు వాసనల కారణంగా ఏం చేయలేము అలా అనుకోండి వాసనలు ఇచ్చే కాబట్టి కేవలము ఆ మనస్సుని ఇవకు రైవర్స్ దాన్ని అంతర్ముఖం చేయాలి ఎలా అంతర్ముఖం చేయాలంటే భక్తి యోగేన విరక్చినయే వైరాగ్యము అనేటువంటి ఆయుధంతో మీరు ఈ మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి ఎలాంటి ఏంటంటే భోగముల ఎందు శ్రద్ధ లేకుండా మొగాల్లో సార్ మొగా జరుగుతుంది అంటే శరీర ధారణ కోసం ఆహారం సమ్ క్వాలిఫై క్వాలిఫై క్వాలిఫైడ్నింగ్ అనేది అంటారు చూడండి క్వాలిటీ అప్లీ నాట్ క్వాలిఫైడ్ సో సమ్ మీనింగ్ క్వాలిటీ ఉందా జీవితం ఉంటే సో దట్ ఈ జీవితానికి బాగా నెగవుట్ సార్ ఆకలి వేసినప్పుడు ఎలా నాకు ఎక్కడో అని ఎత్తుకుంటే ఇంకోటి జపని పూజేస్తాడు సాధనని పూజేస్తాడు పోయినందు అనేది అంటే ఈ సమస్య ఆయుధంగా స్వామి వారికి ఆ ఫిలింగ్ ని మనం విశేష తెచ్చుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా గృహస్థర్మంలోనే ఉంటుంది గృహస్థాశ్రమంలో మన లేదా ఆధారపడి ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా అది కూడా ధర్మంలో భాగమే అలాగే ఏదో కొంత వ్యవస్థ చేసుకుని అంటే పాయింట్ ఆఫ్ టైం ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అనే ప్రభుత్వం ఉండాలి ఆ ప్రభుత్వం కొంతసేపు ఆధ్యాత్మికంగా మనం దర్యాప్తు కాబట్టి ఆ వైరాగ్యాన్ని మనవులు కలిగి ఉండాలి తర్వాత భక్తి భక్తి చట్టణం ఏమవుతుందంటే మనసు చాలా పవిత్రమైతే మనసులో ఉన్నటువంటి తీవ్రమైన రాజద్వేషం మీరు తెలియకుండానే ఇంటర్శక్తి చేంజెస్ వస్తాయి మీరు గమనించలేదు మీ మనసులో వచ్చిన చేంజ్లు మీరు నేను ఇంకే దృష్ణాకరిస్తూ ఉంటాను ఎడ మాసంగా ఎప్పుడు మాసం కానీ ఎందుకు తర్వాత అలాంటి యోగా మాసం కానీ మనసులో చేంజెస్ కూడా స్లోగా వస్తాయి లేదంటే బెటర్ రివర్స్ సో ఆ భక్తి యోగాన్ని జాగ్రత్తగా భక్తిని అధ్యసిస్తూ సాధుసంగతి శ్రవణాలు చేసుకో అంటే పూజా భాగ్య పూజ అంతర పూజ జపము ఇలాంటి సాధనలు చేసుకుంటే మనసు పవిత్రమవుతుంది ఆ పవిత్రమైన మనకు వైరాగ్యం ఉండాలి బేసిక్ క్వాలిఫికేషన్ మనం మనం యొక్క ప్రధానం రూప్ ఎలా ఉంటుందంటే ఈ దందకండి మాకు ఫైనల్ గా చెప్పేసి మేము చేసేస్తాం అని వెరీ హలో ఈ మోడల్ మ్యాన్ అవుట్ అవుట్ ఇప్పుడు మీరు చెప్పింది ఎప్పటికీ హైస్టర్ అయ్యి ఊరిలోచిస్తారు సడన్ మీరు ఏదైనా సమ్ మెడిటేషన్ టెక్నిక్ మీకు ఇచ్చేస్తే ఈ సంసార వంసం కూడా పక్కనే జరిగిస్తుంది మళ్ళీ మేము ఆ టెక్నిక్ ఈ విత్యాది సత్యం ఇంటికి సత్యానందీకరణ ఈ మట్టి కొంత ద్వారా కలిపే వివేకము తప్పదు సో తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్ పెయిన్ చూసే అనిపిస్తుంది ఇట్ ఈస్ నాట్ పెయిన్ ఇట్ ఈస్ ఎ ప్రెషర్ ఎటరీ స్కెప్ బట్ యూ షుడ్ డిస్కవర్ దట్ ప్లే ఒకసారి నాకు ఆర్డర్ వేసింది మా అమ్మ నాకు ఆర్డర్లో నిన్న పెట్టాడు ఆవిడ నాకు అడ్డు పెట్టాడు నాకు ఈ అడుగులు వద్దు నాకు రుచి బి ఉన్నట్టే ఆవిడన్నారో అధిమోహన్ నీకు తెలీదు నువ్వు నా మాట విను ఒక్క మాట విను అంటే ఒక్క గుప్పుడు ఎటుకుని నోట్లో వేసుకుని రెండు నిమిషాలు నవ్వులు అలా చెప్తావు సరే వాటి మీద ఆవిడ మాట కోసం విసుక్కుంటూ కసుకుంటూ నోట్లో ఇస్తున్నా డిస్కవర్ డాక్టర్ లేకుండా ఉన్నాడు మీరు షుగర్ లేకుండా కాఫీ కాదన్నాడు అదే నా అవకాశ అలా అనగానే షుగర్ లేకుండా కాఫీ ట్రై చేయండి చూడండి సో ఐ స్టార్ట్ టేక్ మైట్ ఈస్ వెరీ టేస్టీ పాల్ తాగా అనుకోండి దాంట్లో ఏం చేసుకోండి ఉత్తిపా తాగి ఉండదు మీరు సార్ ఆ టేస్ట్ మీద వెరీ టేస్ట్ అండి టేస్ట్ బట్ తంగు మీద ఉందండి టేస్ట్ ఉందండి మీరు ఆ టేస్ట్ ని ఈ ఇంటెన్స్ ద్రవాలతోటి నింపేసి మంచినీలలో టేస్ట్ మర్చిపోతాం కోక్కు తాగి తాగి తాగి మంచినీళ్ళలో టేస్ట్ బట్స్ లో వెరీ టేస్ట్ కనుక డోన్ థింగ్ ఈ వైరాగ్యం అంటే అది కూడా దుఃఖాత్మకంగా ఉంటుంది అని అనుకోండి ప్రెషర్ అయి కంటెంట్ సాటిస్ఫాక్షన్ ప్రెషర్ రియల్ ప్రెషర్ ఐటెంపెస్ కాబట్టి వైరాగ్యంతో తర్వాత కట్టిని చేస్తూ సాధనాన్ని క్రమంగా చేసుకోవాలి గ్రోత్ యాక్టివ్ వర్క్ అంటే టెల్స్గా ఫిక్సే ప్రెషర్ ఆ రకంగా వెళ్లి ప్రయత్నం చేయాలి కానీ సడన్ గా ఏదో టెక్నిక్ ఇచ్చేసి వాళ్ళ రోజుల్లో వెళ్ళిపోతారు నేను ఇంకా తర్వాత సాధనకు వెళ్ళిపోతాను అంటే ఇట్ ఓన్ ఒక వారం రోజుల్లో ఆయన ఇచ్చేసి వెళ్తారు ఇంకో వారం రోజులు మీరు చేసేసి వెళ్తారు అభ్యాసము అనంత అభ్యాసము దీన్ని పథవీర్మహి సహాద్భుతంగా నిర్వహించాల నైరంతర్య సత్కారాచే దృఢభూమి అభ్యాసేనైరాగ్యం నియ్య అభ్యాస వైరాగ్యాభ్యాఘట అభ్యాసము అంటే దీర్ఘటాని తీయట వాకింగ్ రూమ్ మొదలు పెడితే నాలుగు నేల ఐదేళ్ళు వాకింగ్ చేస్తే నిజం కాదు నైరంతర్య అప్పుడప్పుడు చేయడం కాదు ఫిట్స్ అలా కాదు నిరంతరంగా బ్రేక్ లేకుండా వీలైనంత వరకు బ్రేక్ లేకుండా సకాల ఈరోజు ఇబ్బంది చేస్తున్నాం కానీ మనకి ఏమీ ఉపయోగకరంగా లేదే అని అలాగే చేయకూడదు ఎప్పుడు చేసినా ఫ్రెష్గా పూర్ణమైన శ్రద్ధతో చేయాలి సత్కార ఆసేవిత ఇలా సేవిస్తే దృఢ భూమింగ్ రూట్స్ ఇన్ యూ మనం సంసారాన్ని అలాగే పెంచి పోషించాము సంసారం కూడా ఒక్క కోరం మన రాలేదు ఈ వాతావరణంలో ప్రాముఖ్య భోగాల్ని ఈ ప్రజలు కూడా జాగ్రత్తగా తొమ్మిదిలో ఏటో ఎనిమిదిలో ఏటో మొదలు పెట్టాం వీళ్ళ యొక్క పోషణం ఈ పాతికేళ్ల ఎప్పటికీ పూర్ణ వికాసాన్ని కొంచెం ఉండి తీసుకోసాలి అంటే పదహారు ఏళ్ళు పట్టింది ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు తిరగాలంటే అన్నేళ్ళు అవి పోవాలంటే అన్నేళ్ళు పట్టదు మళ్ళా జరుగుతు బతునే అభ్యాసం చేయాల్సి ఉంటుంది సర్వభూత సమత్వేన నిర్వైరే నాత్ర భక్తి చేయడం మొదలుపెట్టరా సరే ఇక్కడ పట్టండి ఓ భక్తిని పట్టుబడదాం అని అలాగే మొదలుపెట్టారు కాదు సర్వభూత సమస్య భక్తి అంటే మీరు ఏమని చెప్తున్నారు చాలా చిత్రం భక్త లక్షణం ఉందని లక్షణాలు చెప్పారు చే వాటిల్లో ఎక్కడా కూడా భక్తుదనంలో ఏ విధమైన జుట్టుని కలిగి ఉండాలని కానీ ఏ విధమైన పట్టు కలిగి ఉండాలని కానీ ఏ విధమైన బొట్టు కలిగి ఉండాలని కానీ ఒక మాట మీద పోనీ ఒక మాటైనా అంటే భక్తులు వెలుగు పెట్టుకోవాలి వెరగబెట్టుకోవడం తప్పే భక్తులు ఇలాగే ఆశ్రసాధన చేయాలి ఇలాంటి వేషాన్ని కలిగి ఉండాలి ఇలాంటి కిలకాన్ని ఇలాగో ఇలాగో ఏం పెట్టి ఉండాలి ఏమీ గురించి చెప్పడా అంటే ఇవే ఎక్స్పెక్ట్ లైఫ్ ఏదైనా ఇలాంటి చెప్తాడేమో ఆయన అలాగే చెప్పారు సర్వ ప్రాణ ఏంటో ద్వేషము లేకుండా నేను భక్తుల గురించి అడుగుతున్నాను అంటే గురించి అడుగుతా భక్తులే నేను భక్తుల గురించే చెప్తాను నేను అదే చెప్తాను మర్వ ప్రాణులందు దయాహండు ఇవాళ లేకముని ఈ దర్శించే అంటే జ్ఞానమే అంటే సర్వ్రాణులూ అద్భుతంగా ప్రకాశించే ఐశ్వర్య చైతన్యాన్ని దర్శించాలి నీటి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ భక్తియోపస్థితేన సంతృష్టోముని ఆహారం విషయంలో సరైనటువంటి డిసిప్లిన్ ఉండాలంటే చూడండి ఈ ఆహారం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అతని కనుక మీ హితాన్ని పోనే డాక్టర్ అయితే యూ కట్ డౌన్ ఆన్ మీ యూ కట్ డౌన్ ఆన్ ఫ్యాట్స్ యూ కట్ డౌన్ ఆన్ మీ అని చెప్తారు కట్ డౌన్ అని మొదలు పెడతారు హితాన్ని కొనే డాక్టర్ అయితే కొలవి వాళ్ళు కలకట వస్తూ ఉంటారు హితాన్ని కొనే డాక్టర్ అయితే క్రానిక్ డిసీజెస్ లో కట్ డౌన్ అని చెప్తారు స్పష్ట అడ్వైజ్ డీజీజ్ మిగతా అధ్యాత్మిక ప్రసంగంలో కూడా మిగతా అద్భుతం యోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అధిక ఆహారాన్ని తీసుకోకూడదు ఎదుర్చ్ఛస్థితి అయిన సంతృష్ట మనకి ఎంతటి భోగము మనకు లభిస్తే దాంట్లో సంతోషపడ్డ వాళ్ళ వాటి చేసుకోవాలి లేకపోతే మీరు మనకి లభించిన భోగం చాలేదనుకోండి దాన్ని మరింత అభివృద్ధి మరింత అధికంగా సంపాదించే ప్రయత్నం చేయాలి దానికోసం అనేక కర్మాలను చేయాలి ఆ విధంగా సుత్సాంగం మరింత ప్రయత్నం వెళ్ళిపోతాము ఈ అధ్యాత్మ యోగము బాగా దూరం సాధనా మార్గంలో ఉన్న మనము తప్పనిసరిగా ఈ సంతోషము అనే లక్షణాన్ని కలిగి ఉండాలి అని ఆయన యమ నియమాలని విస్తారంగా చెప్పాడు అక్కడ ఆచరణం శక్తి ఇరవై అధ్యాయంలో ఉన్న రెండో స్లో నీ ధర్మాన్ని నీవు తప్పకుండా నిర్వర్తించు డోంట్ లిక్ ఫర్ క్విక్ ఫిట్ సొల్యూషన్ క్విక్ ఫిట్ సొల్యూషన్స్ సంసారానికి ఉండవు అలా అలా ఉండడం లేదు కూడా దీంతో ముందు నీ ధర్మాన్ని యథాశక్తిగా నిర్వర్తించు ఒక కొన్ని పాత్రలను మనం స్వధర్మము అంటే ఏ విజ్ఞప్తాలు అవసరం మనం ఉన్న జీవితంలో ఉపయోగించే అర్థం చెప్పాలి స్వధర్మము అగ్నిష్టవక్రతూ చేయుట ఏం చేస్తారు మీకు చేస్తారా నేను అలా అర్థం నేను చేయండి మీరు చేయండి ఎందుకు మంచిదే అగ్నిష్టోం స్వధర్మం అని అనుకుంటుంది చేస్తారు మన స్వధర్మం అంటే పాలీజీ వర్క్ నేనేమో ఆఫీసులో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తున్నాను అక్కడ వాళ్ళం తీసుకోకుండా మీ పని మనం స్వధర్మం నాకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళంతటా చలించి బయటకు తీసుకురా వాళ్ళు తండ్రిని తీసుకోకర్లేని విధంగా వాళ్ళ జీవితానికి సుఖాన్ని కలిగించారు అండ్ జన్ ఆసక్తిని వాళ్ళ ఎందుకు పెట్టి బరువు కాకు అది కూడా గంట పెట్టుకుంటే అక్కడికి అది మానేస్తే మళ్ళీ ఈ విధంగా ఏ భర్త భార్య ఎందుకు పూర్ణమైన ప్రేమతో ఆమె పలకంటే పెద్ద కన్నీరు నీకున అలా అవ్వకూడదు అనేటువంటి విశాలీ కర్తవ్యాన్ని చెయ్యి దీది లవ్ బట్వీన్ హస్బెండ్ అండ్ లైఫ్ రోడ్ ఏ హస్బెండ్ డిజైనింగ్ హస్బెండ్ అది స్వధర్మం భార్య భర్తకి సేవ చేయటం భార్య యొక్క స్వధర్మం భర్తలు భార్యకి సేవ చేసినప్పుడు భర్త భార్యకి భర్త కూడా సేవ చేయాలి కదా గోయింగ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇష్యూ There are psychological వేరే ప్రాబ్లం సైకలాజికల్ డిటేల్స్ అసోసియేషన్ మీకు సో ఐ మెస్టేస్ అంటాం సో ఇలాగ స్వధర్మము ప్రతి స్థానంలోనూ స్వధర్మము మనకి తెలుస్తూ ఉంటుంది ఆ స్వధర్మాన్ని ఆచరించుతారు సో సమాజం విషయంలో మన ధర్మాన్ని ఆచరించుతారు సో ఇట్స్ ఎ వెరీ డిసిప్లిన్డ్ డిసిప్లిన్ అంటే ఇట్స్ ఎ దంశ ఏంటంటే స్పైంటేనియస్లీ హ్యాపీ జనరేట్ హ్యాపీనెస్ ఇచ్చేటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి ఆ తరువాత నువ్వేదామాట నిన్న ప్రశ్ని చేస్తాను నేను ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళాను ఆయన పెద్ద బొట్టు పెట్టుకుని ఆ ఎదురుకు మన ఒక ఏడు బొట్టం పెట్టుకుని దానికో పెట్టి అప్పుడు నేను నేను వచ్చిన పని మీద దారి చెప్పడం కావాలి ఏం కావాలండి మీతో ముందే డిస్కర్బ్ చేస్తాను అసలు అసలు వీరు వచ్చిన వారు వీడు నన్ను వేస్ట్ నా టైం వేస్ట్ చేయడానికి వచ్చాడు అనే రకంగా నువ్వు పబ్లిక్ ఆఫీస్లో కూర్చుని అలా అనుకుంటే అలా అనుకుంటున్నాయి ఏం కావాలి కానీ ఐదు నిమిషాల తర్వాత అడిగాను అయితే చూడండి ఏడు ఆ పశువులు ఇటువంటి తింటున్నాయి అవి అవి కనుక చచ్చిపోతే ఆ పాపం మనకు వస్తుంది కాబట్టి మీరు వెంటనే మీ లైన్ మ్యాన్ పంపించి దాన్ని అంటే ఏంటంటే మాకు ఇదే పని అనుకున్నా గేదే ఆ ఉంది కాబట్టి వెళ్ళడానికి వెళ్ళడానికి నేను ఒకటే ప్రశ్న అడిగాను ఈజీ డ్యూటీ టు డిజిస్టర్ కంప్లైంట్ అన్న నాకు ఎప్పుడైనా ఎవరు మీ కంప్లైంట్ జన్ హీ సేస్ కార్ రిజిస్టర్ ది కంప్లైంట్ అండ్ జన్ కరెంట్ అక్కర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అంటే ఐ డోంట్ టీచ్ మీ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఆయన హైయర్ ఆఫీస్ రాష్ట్రంలోకి వస్తాను కాబట్టి ఎంత డీఫ్యి ఆయన దాని డీఎస్ ఎవరైనా ఉందా లేదా నేను ఆటికి వెళ్ళాలా వీటికి రావాలా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన్నింటికి వెళ్ళాలని నేను చెప్తాను అంటే నా పని ఇవన్నీ చుట్టాను మీరు చెప్తా శుభనం నేను ఒక దృష్టానం ఎందుకు చూపించి జనరు స్వభనం మాత్రమే నిష్ప్రగా చేయాలి అది చేయకుండా నువ్వు దేవుడికి పుట్ట నువ్వు పత్రిక ఎక్కడ తింటున్నాయి అదిగా ఇదిలో వర్క్ కాబట్టి స్వధర్మ ఆచరణ శక్తి తల్లిదండ్రులకు మనం చేయాల్సిన సర్వీస్ ఏమైనా ఉంటే అది చేయాలి యథయాత్రు ఆ సర్వీస్ మనం చేయాల్సింది ఉంటుంది తర్వాత దైవాల్ సంతోష అనుకున్నాము సంతోషం ఉండే లక్షణము ఆత్మవిచ్ఛరణార్చనం ఆత్మజ్ఞులు నాలుగువైనటువంటి మహాత్ములనే వారి కొంత సిచ్యూషన్ చేయడం నేర్చుకోవడం వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలను శ్రవణం చేయటం అది కూడా జీవితంలో భాగం చేసుకోవాలి అని ఈ విధంగా జామీయ జన్మని శిష్య అంటే ఇంటెన్సివ్ డిసైడ్స్ అండ్ క్యారా ఇంటెన్సివ్ డిజైన్స్ అండ్ క్యారోగా డైవర్స్ డిజైర్స్ అంటే నెమలి మాంసంతో కోరలు తినాలి డైవర్స్ డిజైర్ మాంస భక్షణమే అవసరం అనవసరం అని ఆలోచించడం మానేసి నెమలి కోడి కోడి విసిగెత్తింది డైవర్స్ డైజైన్ ఇంటెన్సివ్ డిజైన్ అని కోరినానికి సంబంధించి చెప్తున్నాను ఇంకా వన్ హ్యాస్ టు వర్క్అవుట్ సో ఇంటెన్సివ్ డిజైన్ అంటే అర్థం ఏంటో తెలిసిన ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ కు వెళ్లి డెన్నర్ చేసి రావాలి ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ అండ్ కరెలక్ష గ్రామ్య ధర్మము కూడా ఉంటుంది ఇలాగే మిగతా ఇండియా విషయాలు ఈ గ్రామ్య ధర్మం కూడా ఉండి దూరంగా ఉండాలి మోక్ష ధర్మర తీసుకథ మోక్షధర్మంలో ఉన్నాయి మహాభారతంలో శాంతి పర్వంలో వన్ థర్డ్ మోక్షధర్మ పొర మోక్షధర్మాలు సుమారు వంద అధ్యాయాల్లో చెప్పారు దేశంలో విష్ణు నుండి జ్ఞానం ఇదే సో మోక్షధర్మములు మనము మోక్షధర్మాలంటే స్వతంత్ర అనము అలాగ అర్జునం ఈశ్వరార్చన సత్కృతి దగ్గర శ్రవణం చేయటము మన మనము ఇలాంటి మోక్షధర్మాలను వాటిని కూడా ఆవిష్కరించాలి అదే చెప్తున్నాడే అహింస సత్యమస్తేయం అని గమములు చెప్తున్నాయి ఇవన్నీ మోక్షధర్మం అహింస సత్యము మరధనమును కలలో కూడా ఆశించటం అస్తేయం ఆశించడమే పడుతుంది ఇతరుల ధనాన్ని ఏ విధంగా మనం సొంతం చేసుకోవాలనేటువంటి దృష్టి చాలా వాళ్ళతో మన సమాజంలో ఈ దోషం ఇం దోషం కాదు రెండు వందల విజయాలు ఫ్లాట్ ఇల్లు పెట్టేటప్పటికి రెండు వందల అరవై విజయాలు ఎక్కడి నుంచి వచ్చింది ఇటు నుంచి బలి ఇటు నుంచి బలి గవర్నమెంట్ బోర్డు నుంచి రావు మొత్తం అలాగే మన రెండు పొరపాటు మనకు అబ్బులం కూడా ఎక్కువ వస్తుందేమో ఈ రకాలు కానీ మనం చూసుకోండి అవునండి మనం అయ్యో మీరు రెండు అడుగు ఆ రోడ్లోకి వచ్చేసిందని ఎక్కువండి ప్రజలు పడుకుంటారు ఎంత ఇప్పుడు దగ్గర ఎంత ఉంటే దానికి తృప్తి సో ఆ ఉండాలి కానీ పరసన విషయంలో ఎన్నడో ఒక పాలు కూడా మన దగ్గరలోకి అలా ఉండాల్సి అని ఈ విధంగా అనేక యమములలో చెప్పింది మౌనం సదా సమజయ స్థైర్యం ప్రాణజేయ శనై అనే నియమాలు మౌనం అంటే అధిక ప్రసంగము చేయకుండా అది మౌనం అంతేగా ఎవరైనా ఎవరైనా మట్టి చెట్టు అయ్యాస్తే మేము మాట్లాడుతున్నావు అంటే అధిక ప్రా అంటే అధిక ప్రసంగము చేయకుండా మౌనానికి విధాలు ఇస్తారని అర్థం సో ఈ విధంగా కొంత డిసిప్లిన్ అభ్యాసం యోగాభ్యాసం ఆసన జీవితం ఎక్సెట్రా ఇలాగా తర్వాత ఇంకా పూజ అది చేసుకోవడానికి అన్ని ఉపయోగకరమైన స్నానం ఉపయోగపడే విషయాలు కొన్ని నిత్య జీవితానికి ఉపయోగపడే విషయాలు కొన్ని ఉద్ధరించి చెప్పే ప్రయత్నం ఉద్దరించడం బయట బయట తీసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎలాగంటే శుచే ప్రతిష్టాత్మిక విచితాసన ఆసనం పూజ చేసి స్నానం నిత్యము ఒకటే ఉంటే మంచిది ఇంకేదాన్ని చేస్తుంది పూజ చేసుకునే స్థానం వేరే పూజ గృహం ఉంటే సంతోషం రాకపోయినా ఒకవేళ మంచి ఇంట్లో పెట్టుకోవచ్చు ఏం తప్పు లేదు కానీ ఒకరోజు మీ ఉంటే అదే తీసుకుంటుంది ఇంట్లో అదే చూస్తున్నాం కదా రోజు మార్చడం అంటే ఈ సన్యాసం చేసుకునే వాళ్ళు ఇంకో రోజు అడ్డికి వాళ్ళు అలా చేస్తూ ఉంటా అలా చేయాలి ఏదో ఒక స్థానంలో వీరైనంత వరకు మార్చకుండా చెయ్యాలి తర్వాత జపం చేసే మధ్య మంచిగా జపం చేయాలి శ్రీకృష్ణుడు చక్రవాక్యాలు కొంత మూడు గుర్తు పెట్టుకుంటే సార్ సమకాయ శిరోగ్రీవ ఇక్కడ రుజికాయ సమస్య ఇలా ఉండాలి అంతేగాని ఇలా గుర్తు ముఖ్య మహాగుతూ వీళ్ళు చేసి ఒక్క వాళ్ళ చేసినా సరే రుచికాయ సమస్య లేదా ప్రయోజనం ఓకే ఇంత ముఖ్యమైనట్టుగా ఉండకూడదు సో న్యూట్రిషన్ ఫుడ్ కొంచెం తీసుకున్నా సరిపోతుంది సో రుజికాయ సే సో చేత అయితే ప్రాణాయామం ఏముంటున్నాడు తర్వాత ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణ భగవాను రూపాన్ని వర్ణించాడు నేను కూడా ఇంతకు ముందు వర్ణించుకున్నాను అని వర్ణిస్తూ అంటాడు ఆయన తీర్థౌ చ నిష్కృత సరిప్రవరోధకేన బ్రహ్మాండమైన వర్ణన గంభీరమైన సంస్కృత తీర్థేన మూర్ధిని విదృతేన శివ ఆ శివుడు ఏ పాదపద్మముల నుండి లభించుట్టినటువంటి జలాన్ని శిరస్సుపై ధరించి సర్వమంగళకరుడు అయినాడో ఆ శ్రీ మహావిష్ణువు ఆయన అవతారభూతుడైనటువంటి శ్రీకృష్ణుని హృదయంలో దాచిపెట్టుకోవాలి ఆ పరమేశ్వరుని యొక్క పాల్గొంటున్నానని పుష్పాలతో అర్చించండి బాక్య పూజ అయితే మానసికంగా ఏదైతే అపరమేశ్వరునికి ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసి మానసికంగానే పుష్పాలని సమర్పించి అహం కాబట్టి పుష్పాలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడో ద్వారా అధిగిస్తే వాళ్ళు దాన్ని జైరాక్స్ కూడా తీసుకుంటే అదేదైనా కాబట్టి నేను ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తాను అదే సహాథమం పుష్పం సహా ఇలాగే వని ప్రవర్తి పుష్పం అదే సో ఈ పిల్లల్ని కొట్టేసి నా మణిగడ్డ మణిగడ్డ కారేసారని పనిచేసారని తర్వాత పూజ చేశారనుకోండి అలాగే అహింస ప్రథమం పుష్పం ఇలాంటి పుష్పాలు లేకపోతే హనికారమైన పుష్పాలను సమర్పించడం లేకపోతే శంకరులు సౌందర్యం శివాంగులహరిలో ఉంటారు సమర్పం చేతస్ మా నాకే సుఖే నాస్థాపం న శక్త ఆ సో మనస్సు ఆ పరమేశ్వరుడిని సమర్పించి మానసిక శిక్ష సో ఈ విధంగా మనం ఒకసే పైన ధ్యానం ఏదో ఒక ధ్యాన మార్గాన్ని అవలంబించడం నేర్చుకోవాలి ఎంత విస్తారమైన టీచింగ్ లో తెలుసు ఊహకంగా విస్తారమైన టీచింగ్ సర్వభూతేచాత్మాను సర్వభూతాను చాత్మని నేను భక్తి గురించి జనరల్ స్టేట్మెంట్స్ కొన్నాయి జనరల్ డైరెక్షన్ భక్తి యోగో బహు మార్గై భామి భావ్యతే ముందు అమ్మ అని తల్లి కొడుకునే ధోరణిలో అడ్రస్ చేస్తారు క్రమంగా ఆ అడ్రస్ ఇన్ ధోరణి కూడా మారుస్తారు బామీ అంటారు అమ్మగారు ఉంటారు అమ్మగారు ఉంటే అమ్మాయికి దగ్గర అమ్మా అంటే సంగతితో తీసినట్టు అమ్మగారు ఉంటే డిస్టెన్స్ సో భక్తి యోగం బహు విధాలుగా ఉంది భక్తిని చేసే ఉపాయాలు అనేక ఉన్నాయి మీరు ప్రయత్నలు చేయొచ్చు నదీ స్నానాలు చేయొచ్చు పరమేశ్వరుని సమ ఉద్దేశించి దానం చేయొచ్చు వ్రతాలు ఉపవాసాన్ని వ్రతాలు చేస్తారు పూజలు చేస్తారు ధ్యానం చేస్తారు చాలా ఉన్నాయమ్మా కానీ నేను అన్నిటికీ ఉపయోగపడే అది స్వభావ గుణ మార్గేణ పింసా భావో విభి ఆ మనిషి స్వభావాన్ని గుర్తుంచుంది వాడు రోజు గుణం ఎక్కువగా ఉన్నాడు అనుకోండి వాడిని కూర్చొని మీకు ధ్యానం చెప్తానంటే వాడు నవరదు వాడికి పనిష్మెంట్ అవుతుంది వాడిని వెళ్ళి కాశీలో మూడు సార్లు గంగానరులో స్నానం చేసినా అయితే అయ్యప్ప వీరికి పద్దెనిమిది సార్లు వెళ్ళినా అంటే వాడు మహానుభావులు వేస్తుంది వాడి సార్లు అయ్యప్ప వీరికి వెళ్ళి చేయాలంటే చూసి మనం ధనం పెట్టాలనిపిస్తున్నాం ఎందుకంటే అది ఎంతో దీక్ష ఉండాలి కాబట్టి వాడి స్వభావాన్ని అవన్న విజయం అంటే నవ్వాలి నేనే వీళ్ళు కూర్చొని ముక్కు పూసుకోమంటే నేర్పిస్తారు ఎవరి స్వభావాన్ని అనేక మార్గాలు ఉన్నాయి బట్ ఐ విచ్ల్ అప్లై టుగా అయ్యంటే ఆయన కట్లాచార్య అభిసంధాయ హింసం ఆత్సల్యమే గత అని తామసభక్తి ఉంటుంది ఈ తామసభక్తి దూరంగా పెట్టే మంచిది అని తామసభక్తిని డిఫైన్ చేస్తున్నారు ఏంటంటే హింస చేస్తారు అంటే పశువుని తీసుకెళ్ళి ఇదిగో దేవుడిని సమర్పిస్తున్నారు ఏం భక్తి అది అది కూడా భక్తి లాగా మరో భక్తిగానే చేస్తాడు భక్తి అనే అంశంలో సందేహం లేదు కానీ రక్తాన్ని పాలించి భక్తి అనడము అదాన్ని అది కూడా భక్తి అని అనాల్సి మరి తామస భక్తి అని తప్పు మరో పేరు పెట్టడానికి తర్వాత దంభం దంభం అంటే ధర్మధ్వజం అంటే జెండా ఏదైతే మన ఈ దేశంలో ఈ ధర్మధ్వజం చాలా అధికమవుతుంది జెండా ఏదైనా నేను ఫలానా వాడిని బహుశా సిచ్యువేషన్ లో మేబీ నెసెసరీ బట్ ఆమె ఆధ్యాత్మ యోగానికి వెళ్లేటువంటి సాధకుడు అలాగా ఇదో మేము సత్యనారాయణ వర్గం చేసుకుంటున్నాము అని గ్లేజు మీద కొట్టి పంచి పెట్టాము అని అలా పంచి మేము కాదు వాడికి తెరవాలి తెలియండి మా ఇంటికి అయ్యా మా ఇంటి ప్రసాదం తీసుకుని వెళ్ళండి నాకు తెలియవచ్చు కొట్టి పెంచి పెట్టేందుకు ఇది ధర్భంలోకి వస్తుందేమో అనిపించింది అలాగే ఇంకే ప్రచారం అధికంగా చేసుకోవాలి తర్వాత ఒక ఏదో కొంత దానం చేసి పేర్లు తెప్పించుకోవడం జిల్లా శాసనాల వారికి ఇవన్నీ కూడా ఎవరికి చేయడం అవసరం మనం చేసిన ధర్మం మనతోటే ఒకే మంచిది నలుగురికి తెలుపులు చేస్తే వారికి ధంభము అంటారు కోసమే ధర్మం చేసి నలుగురికి తిరుపులు అదో పద్ధతి మీరు నలుగురికి సమాచారం అందివ్వడం కోసమే ధర్మం చేస్తారు ఎందుకు నగడేష్ పొలిటీషియన్స్ దే కమ్ టు గణేష్ పండల్ లైట్ బికాస్ హండ్రెడ్ పీపుల్ అమ్మం చేయాలి అందుకోసం వస్తారు సపోజ్ ఇద్దరే వచ్చారు అనుకోండి వాడు వాడు వాడికి ఓట్లు ఓటర్స్ చూస్తున్నాడు వాడు భక్తులు వస్తారు సో ఎక్కడ ఎక్కువ ఓట్లు సో దట్ ఈస్ వాట్ ఇస్ కాల్ ధంభం అలాంటి ధంభం అది భక్తిలో రాదది కానీ వాడు ధంభం కోసం పూజ చేసుకున్నాడు కనుక దానికి తామసభక్తి అని అవసరం జన్మ దృష్వం భేద దృష్టి ఆయన చూడగండి పూర్వలు కాదు మీకు అర్హతలేదు ఇవ్వలేదు ఈ రకమైన భక్తి ఉన్నది బాగుంది అడుగు వేరు నేను లేదు అది ఆ మౌలికమైనటువంటి సర్వాత్మభావము అనే సర్వోపధి సిద్ధాంతం ఏదైతే కలదో దానికి విరుద్ధంగా చేసే భక్తి భక్తి ఎలా ఉంటుంది అది మన సమాజంలో ఆ తల్లిగ ప్రభావం చేక మన ప్రారంభం బాగోలేక మనకి వెయ్యేలా దాస్యం చేసే యోగం ఉండబట్టి ఈ దోషాల వచ్చేది తప్పింది ఆ పేద దృష్టి సర్వాత్మ రాజసభక్తి ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే ఈ వర్ణాలు ఎందుకు చెప్పడం అంటే మనలో ఈ రాజస తామస దోషాలు ఏమైనా ఉంటే సరి చేసుకో అర్థంలో మొహం చూసుకునేది ఎందుకు ఏదైనా నల్లగా ఉన్నా లేకపోతే ఏదైనా జగా ఉన్నా సరి చేసుకోవడం కోసం సో ఈ గుణ నిరూపణము అనే అర్థంలో ఏంటంటే ఎలాగంటే గుణగౌణ నిరూపణలో నిష్ణాతుడైన మాట్లాడితే సక్రవశ్వ పెట్టయితే నిరూపిస్తాడు సర్వాన్ని అదొక అర్థం సక్రవశ్వ గుణంలో అనే అర్థం ఆ అర్థంలో మన ముఖం మనలో రజస్సు ఎంత తమస్సు ఉంది అలా కొత్త వచ్చినట్టుగా అనుకుంటుంది ముందు తేలిస్తే తర్వాత రెక్టిఫికేషన్ ఇచ్చి సో విషయా అంటే భోగాలలో కొన్ని మనస్సులో పెట్టుకుని మాకు భోగాలని ఇంబు పరమేశ్వరుడా అని మీరు భక్తి చేస్తే దాన్ని రాజసభక్తి అని అంటారు ఐశ్వర్యాన్ని యశ కీర్తి కోసం వీళ్ళు భక్తిని చేస్తాడు ధ్యానాలు కర్మలో వీకేస్తాడు అది కూడా రాజసభక్తి తర్వాత కర్మ నిరహారముశ్య తరస్వి సదర్పణం ఈ కర్మని చేసి ఇది కర్మ నుంచి బయటికి రావడం కోసం కర్మ బంధం బయటికి రావడం కోసం కర్మ చేయాలి మరింత కర్మలో ఇరుపు దిగిపోవడం కోసం కూరుకుపోవడం కోసం కర్మలు చేయకూడదు సో కర్మ ద్వారా కర్మ నుంచి బయటికి రావాలి నేను కర్మ చేయడాన్ని మందు వేసుకోవడంతో పోస్తాను మందు వేసుకుంటాను ఎందుకు మందు వేసుకుంటాము మందు వేసుకోలేకుండా ఉండగా ఇదే కదా మందు వేసుకునేది అలాగే కర్మ చేసేది ఎందుకంటే కర్మ బంధం నుంచి అధిపతి పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము కలిగిన హీవుడు కర్మల్ని చేస్తారు ఆ జీవుడే ఆ కర్మానుష్ఠానం చేత అంతరంగ శుద్ధిని పొంది ఆత్మస్వరూపంగా పరమేశ్వరుణ్ణి ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు కర్మవర్ మనం చేస్తాడు సో ఆ చిత్తశుద్ది ఎలా లభిస్తుంది అంటే పరమేశ్వరార్పణ బుద్ధితో కర్మని చెయ్యాలి సో ఆ రకంగా వీడు భక్తిని చేస్తాడు సో అది సాత్విక భక్తి అని ఈ విధంగా భక్తులు చెప్పి ఆ భక్తికి మంచి భక్తిని చేసుకో ఈ లక్షణాలను మీరు కలిగి ఉండాలి అని మళ్ళీ ఇంకొంచెం వివరిస్తారా మధ్య స్పర్శ అంటే నా మూర్తేశు స్పృశించి పరాభివందనం చేయి నమస్కారం చేయి శోకం చేయి బట్ అట్ ది సేమ్ టైం భూతేశు బ ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు దర్శనం దేవాలయంలోకి వెళ్తాడు దేవుని దర్శించి వస్తాడు రెండు వేల అలా చేయకూడదు సమస్త బాగవేంద్రుల ప్రదేశంలో దర్శించారు తర్వాత ఇక్కడ ఒక మార్గం చెప్పారు మహతాం బహుమానైన దీనానాం అనుకంపయాలి మై త్రియా చేయ నీకంటే గొప్పవాడు కనపడ్డాడు అనుకో అసూయపడ నీకంటే తక్కువ వాడు కనబడ్డాడనుకో నిరాకరణ నిష్ాకారం నీతో సమానమైన వాడు కనబడ్డాడనుకో ఏదో సమస్తాత్మ ఫంక్షిప్ రాగద్వేషాలు సమస్య అలా చేయకూడదు మరేం చేయాలి నీకంటే గొప్పవాడు కనపడితే వెళ్ళి నమస్కారం చేయండి నీకంటే తక్కువ వాడు కనపడితే వెళ్ళి సేవ చేయండి నీతో సమానమైన వాడు మైత్రి చేయి అని అలా ఘోిస్తాడు తర్వాత అహం సర్వేషు భూతేషు భూతాత్మస్థిత సదా స్కిప్ చేతాన్ని గురించి నేను సర్వ ప్రాణులలో చేత వద్ద ఆత్మరూపంగా ఉన్నాను నన్ను అవమానించి తమ అవజ్ఞాయ మాధ్య గురు చేడంబన్ నన్ను అవమానిస్తాడు మూర్తికి పూజ చేసుకున్నాను అంటాడు అది పూజ కాదు అదే అత్యా విడం పూజ అనేటువంటి ఒక అజ్ఞా అనుకరణం తప్పించి అజ్ఞాని యొక్క అనుకరణమే కానీ వాస్తవమైన పూజ కాదు మనం ఒక ఒక మూర్తిని పూజిస్తున్నాము అంటే ఆ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి నేను ఫస్ట్ సేఫ్ దెన్ ఆ మూర్తి చేతను ప్రతిపాదింపబడే ఆ పరమేశ్వర చైతన్యము ఆత్మ చైతన్యము సమస్త హృదయములో ఉన్నదాని దర్శించడం అంతేగాని అందరినీ చెడపడాచ్చి పూజ చేయటం తర్వాత ఎవరైనా అపకారం చేస్తూ పూజలు చేస్తూ ఉండటం లంగాల్లో వైపు నుంచి పెడితే ఇంకో వైపు నుంచి పూజలు చేస్తూ వెరీ వెరీ లాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పూజ సమాజంలో ఇటువంటి దోషం మనకి చాలా కనపడుతుంది అలాంటి దోషాన్ని దరిదాత్రులకు కూడా రానుకోకూడదు ఎందుకంటే ఎవరైతే ఆయన అంటాడు ఎవరైతే సమస్త ప్రాణుల హృదయాల్లో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని నిరాదరణ చేసి కొన్ని తెలుగులో జాను హౌస్టర్లో అర్థం చూడడం నీకు అర్థమైపోతుంది యోమాం గహాంత ఎవరైతే మాం భూతేషు సంతం ఉన్నవాడు ఆత్మానం అంటే ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఈశ్వరం విత్వా పిలిచిపెట్టి అత్యాం భయతే మూర్తిని భవిస్తారు మౌ్యా భస్మ్యే విభో సో ఆయన మానవులు నాకు ఆలయాలు నిర్మించారు షిలలతో సిమెంట్ తోటి ఇటకలతోటి నా మటిక్కి నేనే ఆలయం కట్టుకున్నాను ఆయన ఆలయం ఆయన కట్టుకున్నానండి గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టి మనకేమో ఉండడానికి ఇస్తారు అలా మనం అదిపోతాం మన ఇల్లు మనం గవర్నమెంట్ పార్ట్నర్స్ లో ఉన్నా ఆయన కూడా దాని కట్టి ఆలయాల్లోనే ఉంటాడు తనకంటూ తాను ఇల్లు కట్టుకున్నాడు మనం కట్టి ఇల్లు కాదు దేవత కలిసిన హుతాత్మానము కృతాలయం సర్వ ప్రాణుల హృదయంలో ఆత్మ రూపంగా నేనే హృదయంలోనే ఇల్లు నేను కట్టుకున్నాను కాబట్టి ఆ ఇంట్లో నేనున్నాను ఇతర ఇతరు నేను హృదయంలో ఉన్న నన్ను మీకు వాళ్ళకయ్య పూజించాలి ఎలా పూజించాలి దానమానాధ్యాం వాడిని కంటే తక్కువైతే ఎదునయ్యి వాడినికంటే గొప్పవాడైతే దండం పెట్టాలి లేదు సమానమైన వాడు మైత్రి చేయి ఇంకా ఏం చేయాలి అభిన్నయన చక్షుష అభేద దృష్టితో చేయాలి అని ఈ విధంగా భక్తి శాస్త్రాన్ని చాలా గొప్పగా మరి దర్శనాలా జ్ఞానవనాలా వైరాగ్యం ఉనాలా కానీ మీరు ఏ దృష్టికోనంతో పోయినా అది ఆయన భయపడచ్చు అదే భక్తి అదే వైరాగ్యం అదే జ్ఞానం అదే స్థలం అలాగంటే ఉత్తమమైనటువంటి బోధన చేస్తాడని ఇంకా ఇంకా విస్తారమైన బోధన చేస్తాడు నేను విజయవాడ చేశాను సో ఎంత బోధన చేస్తాడంటే కేవలం నిశమ్య ముప్పై మూడు కపిల శవచోనిత్రీ సహితాపిహూకి కబ్దముని భార్య మహాతపస్వాళ్ళ యొక్క భార్య సామన్యువం కాదు సో ఈ కతుని యొక్క బోధంతా విశ్రస్తస్తమోహ అని అజ్ఞానం కావటం జరిగింది సో చాలా సూచిస్తుంది నాకు అనుకున్న ఇంతటి జ్ఞాని చెందించటము చాలా గొప్ప విశేషమో అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక స్తోత్రానికి వస్తుంది పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం చాలా చక్కటి స్తోత్రం అతి నిన్ను బ్రహ్మ పరం పరంబ్రహ్మ కుమాంసం పది పురుషుడు పరంబ్రహ్మ అయ్యేటువంటి నిన్ను సంవిభాగ్యం చక్కగా దర్శించవచ్చును భావన చేయవచ్చును ఎక్కడ ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభాగ్యం ప్రత్యక్ ప్రవాహంలో ఆత్మయందు దర్శించవచ్చును ప్రత్యక్ ప్రవాహము అంటే అధ్యాత్మయోగ మార్గము సో దేహేంద్రియ మనోబుద్ధి అహంకారములకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యము ఆ పరం బ్రహ్మస్వరూపుడు పరంబ్రహ్మను దర్శించవచ్చును సో ఆ విధంగా ఆ విధంగా నేను దర్శిస్తున్నాను నిన్ను అని ఆయన బోధించినటువంటి అధ్యాత్మయోగాన్ని ఆయన చక్కగా తెలుసుకుని మళ్ళీ ఓసారి దౌరాయించాడు అంటే ఆ శ్రీహరి రధ్రస్థుడనే విషయాన్ని స్తోత్ర రూపంగా తిరుగుతుంది శ్రీవై దేవవాక్య ఎప్పుడైతే ఆ విధంగా ఆయన స్తోత్రం ఆయన అంటాడు వాచా విప్లమయ్యాతరం మాతృత్సవే రోపితే నేను చెప్పినటువంటి యోగమార్గాన్ని నేను చక్కగా సేవించవలసినది ప్రజాపతి యొక్క తక్కువ బలం చేత సంపాదించబడినటువంటి ఆ అద్భుతమైన ప్రసాదంలో ఆ విమానంలో అనేక గొప్ప భోగాలను అనుభవించి తరువాత కుమారం అద్భుతమైనటువంటి అధ్యాత్మ యోగాన్ని నేర్చుకున్నటువంటిదై ఆమె ఆ గృహంలోకా ఏకాంతంగా నిలిచి ఉంటుంది ఆ పరమేశ్వరుని అలా ధ్యానం చేసుకుంటూ వాళ్ళు నిలిచి ఉంటుంది తర్వాత అఖిల మహర్షికి ఆయన ఏం చేస్తారంటే బిందు సరస్సు పెట్టారు ఆ స్థానమే బిందు సరస్సు బిందు సరస్సుకి ఒక ప్రసాదాన్ని నిర్మాణం చేశాడని చెప్పాను కదా సో ఆయన మళ్ళీ ఏ బిందు అయితే కర్తమ ఒరిజినల్ గా తపస్సు చేశాడో అక్కడి నుంచి వీళ్ళు కొత్త ఎందుకు శిఫ్ట్ సో ఆ బిందు సదస్సుకి ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చేస్తాడంటే సిద్ధ జాత గంధర్వై ముని సిద్ధులు గంధర్వులు మహర్షులు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఆయన అక్కడ ఉంటాడు సాంఖ్యాచార్యైరష్ త్రయాణము లోకాణముపశాంత్యై సమాహిత ఆ ములోకములకి కూడా ఈ సాంసారికమైనటువంటి పాపాన్ని నివారణ చేసేటువంటి అధ్యాత్మయోగాన్ని బోధిస్తూ ఆయన అక్కడే ఉంటాడు తర్వాత ఇంకే ఈమె ఆయన ఏం చేస్తుందంటే అక్కడ ఆ ప్రసాదంలో ఉంటుంది ఈ విద్యాధర కన్యలు ఉంటారు ఆమె తోడుగా వాళ్ళెక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఆమె యొక్క సేవ చేస్తూ ఉంటారు ఆమె ఈ కథినోత్త మార్గంలో ఏవం సా కథిలో మాధ్యయ నాచిరత పరమ ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంత తక్కువ కాలంలోనే ఆత్మరూపంగా పరమేశ్వరుల యొక్క సాక్షాత్కారాన్ని ఆవిడ పొంది ఆమె బ్రహ్మజ్ఞానైపోతుంది బ్రహ్మవాదిని కొంతమంది అంటారు స్త్రీలకి అధికారం లేదు అంటారు భౌ కలిసే సో ఇక్కడ చూడండి కప్పుడు భగవాను సాక్షాత్తు ఒక దేవభూతికి బోధించాడు ఆమె ఆయన తెలుసుకుని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఆమె సిద్ధిని పొందినది ఆ స్థానం అది హిందూ సమస్యకి దూరంగా ఉండే మరో స్థానం అది ఆ స్థానానికి చూడండి ఆయన అంటారు తద్వీయాసి పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశృతం సిద్ధిపదం ఎత్ర ఎత్ర సాసిద్ధి ముపేషి ఏ స్థానంలో అయితే దేవభూతి ఆత్మ జ్ఞానాన్ని పొంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందు ఒకటే ఆత్మజ్ఞానం ఉన్నా భగవత్ సాక్షాత్కారమున్నా ఒకటే రెండు పేరు ఒకే వస్తువు రెండు పేరు కాబట్టి అది పొంది ఏ స్థానంలో ఆమె పొందిందో ఆ విద్యాధర అతన్యతతో కూడి ఉన్నటువంటి ఉన్న స్థానము దానికి సిద్ధి పదము అని పేరు వచ్చినది ఆమె ఎంతో కాలం అక్కడ ఉన్నది ఆ తర్వాత తన వస్త్రాల విషయంలో కూడా తన శ్రద్ధ వహించేది కాదు భక్తి ప్రవాహ యోగేన వైర ఏన బలీయస చాలా దృఢమైనటువంటి వైరాగ్యంతో ఉంది కొంతకాలము పుత్రుడు భర్త దూరమైనటువంటి ఆ వినియోగాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని అలాగే యోగ ఆధ్యాత్మ యోగ మార్గంలో నీచే ఉన్నది ఎందుకంటే ఆల్ సెకండ్ అన్ వియోగం జీవితంలో ఒక సత్య వస్తు సత్యం దాన్ని ఎవరు కాదు ఎప్పటికైనా వినియోగము ఈ హ్యూమన్ రిలేషన్స్ అన్ని కూడా ఫైనల్లీ దే ఆర్ గెరింగ్ పుడికే ఫైనల్లీ ఎవ్రీ రిలేషన్ వింత్రే ఆ సత్యాన్ని గుర్తించటం అవసరం సో ఎనీవే బట్ స్టిల్ ఆ వియోగం చాలా చాలా పెద్ద వియోగం అది ఆ వియోగాన్ని అలా ధరి ధరిస్తే ఆమె జ్ఞానాన్ని పొందినది కపిలస్య సంవాదూకేష్ట పవన సో అతి పరమ పవిత్రమైనటువంటి ఈ కపిల దేవకూటి సంవాదము చాలా విస్తారమైన సంవాదం నేను ఒక గంటలో చెప్పాను కథ పూర్తయి కపిను బోధించడం మొదల చేయడని సరిగ్గా ఒక గంట చెప్తా ఉన్నాను గంట క్లోజ్ అని సో అక్కడ నిజంగా చెప్పాల్సి వస్తే చేశాను కొన్ని పాత్రలు గొడవ పెట్టారు కపిల దేవకూటి సంవాదం మీద స్వామి అఖి మహారాజు తర్వాత ఇంకా ఏవేవో పుస్తకాలు కూడా ఉన్నాయి వండర్ఫుల్ సెక్షన్ అసలు భక్తి అనే దాని గురించి మన సమాజంలో ఏమో కొన్ని వెద్రితలలో కొన్ని పెట్టతలలో వేసిన సందర్భాలు అదేమో కనబడుతూ ఉంటాయి వాటి కూడా క్షాళన చేసి శోధన చేసి మార్గదర్శనం చేయగలిగేటువంటి ఏకైక సంవాదం ఏదైనా ఉందంటే ఇదే ఎందుకంటే భగవద్గీతలో అక్కడ కూడా వృత్తి బోధింపబడింది కానీ ఇంత హైలైట్ చేయలేదు అక్కడ కేవలం పురుష ప్రకృతి వివేకాన్ని బాగా విస్తారంగా నిరూపించారు కాబట్టి వీళ్ళు ఎంత ఇస్తారంటే ఆ సెక్షన్ జాగ్రత్తగా తీసి మళ్లీ చదివి దాంతో సారానంతరం గ్రహించాల్సి ఉంటుంది కేవలం ఒక గంటలో ఏదో భాగం ఒక సప్తాహంలో భాగంగా చెప్పడము అంటే ఇక్కడ విధానంలో తీసుకోవచ్చు సో యొక్క అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ సంవాదాన్ని యహ అనుషృఢనోకి ఎవరైతే శ్రద్ధగా నిన్ను అభిభక్తే మనసులో దీన్ని భావన చేస్తాడో ఇది ఏంటిది కపిలము ఏమతాత్మయోగ్యం ఇది అధ్యాత్మయోగం కపిల భగవాను చేత బోధింపబడింది భగవతి కృపథి ఆ శ్రవణం చేసి ఆ యోగాన్ని ఆ జ్ఞానాన్ని మనస్సులో భావన చేసి ఆ పరమేశ్వరుని ఎందు శ్రీ మహావిష్ణువుని ఎందు ఎవడైతే బుద్ధిని నిలుపుతూ వారికి ఫలం చెప్తున్న ఫలశు ఉపలభతే భగవత్పదారం అని భావిస్తాం వరా పరమేశ్వర యొక్క పాదపద్మని పుంజుతూ అంటే ఆత్మజ్ఞానం భగవత్సాక్షాత్న్ని పొందుతారు నా ఆత్మజ్ఞానవుతారన్న సో వారు జీవన్ముక్తుడవుతారు ఇది శ్రీవద్భాగవతే మహాపురాణే ఈ ఎస్కంధే కప్పు నామోధ్యాయ ఓం ఓం నమ దోం నమి దోర్ నా ఓం నమో దశం నమారే ఓమైవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుగ్రో నమ హరి ఓం హంస శ్రీకృష్ణార్ సాయంకాలే ఆయన మారా గృహోపాఖ్యానికి వారిద్దరూ గానం చేశారు వారిలో పోయి రానే పాట పాడే పక్షారా వారిని మీకోసారి పనిచేయజ్ నేను ఇవాళ వారిని ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించానుకుంటున్నాను పేపర్ నుంచి వాళ్ళు మధ్యలో ఉంటారంటూ కూడా వారి పేరు శ్రీమతి గాయత్రి గారు శ్రీ బివిఎస్ రాజుగారి సతీములు గారు వారిని మేము శ్రీ గురుక్షణాం కృప్ గణపతి బ్రహ్మే కవి కవీనావస్తేష్టరాజిన్ బ్రహ్మణా బ్రహ్మణస్మతిస్ శ్రీ మహాగణాధిపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్తృవరోమం దేవీ సరస్వతీం వ్యాసంకతో జయను వీరే వంశీ విభూషతరావనీతాభాత్ పీతాంబరాబింబలా పూర్ణేందుసుముఖాదరవినేత్రం కిమీ సత్వమాం నే ఆత్మస్వరు త కాలం ముందు నేను మధ్యాహ్న సమయంలో కథల దేవభూతి సంవాదాన్ని చూసి ఉన్నాము ఆ వృత్తాంతము కేవలము వేదాంతపరంగా చాలా గంభీరమైన ప్రసంగము మాత్రమే కాక రసపరంగా చూసినట్లయితే చాలా కరుల రస ప్రధానమైనటువంటి చూడండి ఈ కావ్యాలలో రసానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది ప్రతి కావ్యానికి ఒక రసము ప్రధాన రసము ఒకటి ఆ ప్రధాన రసానికి తోడుగా ఇతర రసాలు ఉంటాయి నవరసాలు అంటారు కదా రసాలు వాటిల్లో ప్రధాన రసం ప్రతి కావ్యానికి ఉంటుంది ఉదాహరణకు అభిజ్ఞాన శాక్రుతం అని మహాకవిత అిదాసు దాని ప్రధాన రసం శుభంగా అంటూ కూడా కరుణము ఇత్యాది ఇతర రసాలు ఉంటాయి అవి సెకండరీగా ఉంటాయి రామాయణానికి మహాకావ్యం ఆది కావ్యం దానికి ప్రధాన రసము కరుణ మహాభారతానికి ప్రధాన రసం శాంతం శాంతరసం భాగవతంలో ఇది కూడా కావ్యం సో భాగవతానికి ప్రధాన రసం భక్తి నవరసాలలో భక్తి లేదు భక్తి పదవరసంగా చెప్తారు పది రసాలను మేము పదవ రసాన్ని అంగీకరించమునే ఎవరైనా అంటే ఎందుకే ఉన్నాయని అవతారేమి పదోది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరే శాంతము అని చెప్తాము శాంతము భక్తిలో అంతర్ధారము ఆ రకంగా దాన్ని స్వీకరించవచ్చు తర్వాత మానవునికి జీవితంలో సుఖానుభవం నుంచి వచ్చే గుణపాఠము ఇంటికించే ఉండదు పైగా సుఖానుభవము ఒక అనభినశతములైన వాసనలను సంస్కారాలని విడిచిపెట్టి అవతలకి పోతుంది అలా వస్తుంది అవతలకి పోతుంది ఎక్కువసేపు ఉండదు కానీ అయోగ్యంలో సంస్కారాన్ని విడిచిపెట్టాల్సింది పోతుంది కానీ మానవుడు దుఃఖానుభవం నుంచి చాలా ఎక్కువగా నేర్చుకోగలుగుతారు ఆ కారణంగా శాస్త్రాల్లో కరుణరసానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు సో మచ్ సో ఒక మహాకవి భవభూతి ఏమంటాడంటే ఏకోరసం అని అంటాడు అసలు ఉన్న రసం ఒక్కటే కరుణరసం ఒక్కటే నికి చూసుకుంటారు ఇప్పుడు మనం ఆ కపిల దేవభూతి సంవసంలో ధర్మము యొక్క సంతతి అనే అంశాన్ని చూసినాం ఎందుకంటే మీరు గుర్తున్నది అనే ప్రజాపతికి మూర్తి అనే భార్య ఎందు మనువు జన్మిస్తాడు ఆయన భార్య శతరూప వారిద్దరికీ దేవభూతి పుత్రిక ప్రియవ్రతుడు తానపాదు సో అది కదా మనం చూసినాం ధర్మము యొక్క సంతతి ఇదంతా కూడా ధర్ముడు యొక్క సంతతి అంటే ధర్మము యొక్క సంతానం ఆ వంశం అంతా కూడా ధర్మము ధర్మబద్ధమైనది ధర్ములు అనే ప్రజాపతి యొక్క వంశమైనది ఇప్పుడు అధర్మము యొక్క వంశ కూడా మనం చూడాలి ఎందుకంటే కేవలం ధర్మాన్ని చూడండి ధర్ముడు కొడుకు మనువు మనువు అంటే ఏంటి మనసు మను అవబోధనే జ్ఞానం ఆయన పేరులోనే జ్ఞానం ఆయన కుమార్తె దేవభూతి దేవభూతి అంటే దేవేభ్య హూతం ఆ దేవతలకు దేవేభ్య రామే దేవాయ ఆ శ్రీకృష్ణ శ్రీ శ్రీ విష్ణు భగవాను కొరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేసేసింది భర్తకి సేవ చేసినది కుమారునికి శుశ్రూష చేసింది తర్వాత కుమారుడికి నీ జ్ఞానాన్ని పొంది తన మిగిలిన శేష జీవితాన్ని ఆ జ్ఞాననిష్టలో గడిపేసి ఆమె ఏకాంతంగా ప్రాణత్యాగం చేసింది సో ఆ విధంగా ఆమె తన యొక్క మొత్తం జీవితానంతని రామకృష్ణ పరమహంస ఆయన యొక్క సతీమణి నేను చెప్తూ శారదా మాత ఆ విధంగా ఆ శారదా మాతని మోడర్న్ టైమ్స్లో చెప్పినట్లుగా ఆమె తన పూర్తి జీవితాన్ని ఆ సేవా కార్యంలో ఆ పరమేశ్వర ఆరాధనలో వినియోగించి దేవభూతి అనే నామధేయాన్ని ఆమె సాత్వికం చేసింది అది అధర్మ సంతతి ఇప్పుడు అధర్మ సంతతి అధర్మ సంతతి ఎందుకు తెలుసుకోవటము అంటే మన జీవితంలో ఈ అధర్మ సంతతిని తగ్గించటం కోసం తెలుసుకోవాలి మనో అవబోధమే ఆ బోధ జ్ఞానము ఆ జ్ఞానం నుంచి ఉదయించేటువంటి పవిత్రమైన కర్మ ఉపాసన దేవభూతి ఇవి మన జీవితంలో ఉండాలి కానీ ఆ ధర్మ సంతతి ఉండాలి కానీ అధర్మ సంతతిని మనం కొంచెం దూరంగా పెట్టి ప్రయత్నం చేయాల్సి దాని కొరకై ఆ అధర్మ సంతతిని వర్ణిస్తారు ధ్రువపాఖ్యానానికి ఉపోద్ఘాతంగా పురుషాధర్మస్య భావి ఆసీత్ ఈ వర్ణాన్ని బట్టి కూడా నాకు ఒకటి తెలుస్తుంది ఈ గ్రంథాలలో చక్కటి సింబాలిజం ఉన్నట్టుగా తెలిసిపోతుంది సో ధర్మ అంటే ధర్ముడు అని ఉన్నాడు ఆయనకి ధర్మానికి ఏం సంబంధం లేదని మీరు అనుకోద్దు ధర్మము అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఒక భావనని కష్టానిపై చేస్తే ధర్మ అయినాడు సో ఆ కథలలో కేవలము హిస్టారిసిటీ అండ్ మైథలాజికల్ నేచర్ అది మాత్రమే గాక పది ఎందుకు గొప్ప సందేశము సింబాలిజ్గా ఉన్నది అసలు సింబాలజీ అనే ఒక పెద్ద శాస్త్రమేది వీటన్నిటిలోనూ కూడా అది నిండా ఉంటుంది ఆ విషయం మనకి ఎక్కడికక్కడ స్పష్టం అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి సింబాలిజం ఎలా ఉందో అధర్ముడు అనో గాయ ఇప్పుడు ధర్మునికి భార్య ఎవరో మూర్తి భార్య అధర్మునికి భార్య మృష మృష అంటే అసత్యము మృషా స్త్రీలింగ శబ్దం స్త్రీలింగ శబ్దం ఎక్కడ స్త్రీలింగ శబ్దం ఉంటుందో అది ఒక యువతి కింద పుల్లింగ శబ్దం ఉంటే పురుషుడి గాను ఆ విధంగా సో అధర్ముడి భార్య మృష వీళ్ళకు కొడుకు కూతురు అధర్ముడు మృష కలిసి కాపురం చేశారనుకోండి అలాగే ఎవరు కొడతారు సో వాళ్ళకు దానికి తగ్గ సంతానమే కదా దంహ మాయా అని సంతానం ంభ అంటే కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం తన పేరు పది మందికి తెలియటం కోసం ఎవడైతే ఓ ధర్మ కార్యాన్ని సాధనంగా వాడుకుంటాడో అది ఆ ప్రయత్నానికి దంభము అని పేరు సో ఎలాగంటే అలా సభకి ఆ ధర్మకార్యానికి వెళ్లి నువ్వు అక్కడ నీ ముఖాన్ని చూపించొస్తే అక్కడ ఉన్న నీకు ఓటు వేసే అవకాశం ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి ఎందుకంటే రాజకీయ నాయకుడు గట్టిగా గొత్తు ఏదో కీలకం ఏదో ఎదుర్కొంటున్నట్టుగా వెళ్ళిపోతుంది దాని పేరు దంభం వాడు పెట్టుకున్న తినకము లేకపోతే బొత్తు అది దంభం కోసం పెట్టుకుని లేకపోతే అలాగంటే ఒక అల్టీరియర్ మోటివ్ అంట అటువంటి దృష్టికోణం కోసం ఏదైనా ధర్మకార్యం చేశాడనుకోండి వీళ్ళు పది మందిని మెప్పించి తద్వారా ఏదో తాను ఒక ప్రయోజనాన్ని రాబట్టుకోవడం కోసం ధర్మకార్యం చేశాడనుకోండి అది దంభము అంటారు పైకి తాను ధర్మాలన్నీ ఉంటారు లోపల లోపల చాలా కూళ్ళు పెట్టుకుని ఉంటారు అటువంటి ప్రవృత్తికి దంఖము అంటే సో అధర్ములు మృష కాపరం చేస్తే ఆ దంభ అనే ఈ దమ్భుడికి దమ్భుడు ఇంకా కూతురు మాయా మాయా అంటే కపటము కపట అంటే పురుషుడు అవుతాడు మాయా అంటే స్త్రీ అవుతాడు దట్ ఈజ్ ఓన్లీ దట్ మంచి ఈ మాయా అనేటువంటి వాడిని నిరుతి అనేవాడు వివాహం అడినాడు నిరుతి అంటే పాపియ పాపము అని అర్థం సో వాడు వివాహం అడ్డాడు కపటమును కపట స్త్రీని పాపి వివాహం ఆడతాడు మరేమి సరే వాళ్ళిద్దరికీ ఓ ఆ కొడుకు పేరు లోపహ కూతురు పేరు నికృతి నిరువృతికి నికృతికి తేడా నిరుతి అంటే పాపం ఓపెన్ పాపం చేస్తాడు నికృతి అంటే వీడు రహస్యంగా పాపం చేస్తాడు శఠ అంటారు బోధ విష ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు లేదంటే బోయ మంచి స్నేహితుడిగా భాషిస్తాడు శత్రువులాగా పనిచేస్తాడు అటువంటి వాడిని శఠహ అని అంటారు వారు లో నికృతి అనే అమ్మాయి స్త్రీ వినేసి ఉంటారు సో లోహ అనే అబ్బాయి వీళ్ళిద్దరుకుంటారు ఈ లోహుడికి వారే ఒక స్త్రీని ఎవరైనా వివాహం చేశారు ఇప్పుడు ఆ పదవి ఎక్కడో వైతురికే దొరుకుతుంది సో మొత్తానికి వాడు ఓ అమ్మాయిని వివాహం ఆడతాడు వాళ్ళిద్దరికి మళ్లీ కొడుకు కూతురు వెరీ గుడ్ కాంబినేషన్ కొడుకు కూతురు కాంబినేషన్ సో ఈ లోహుడికి పుట్టిన కొడుకు పేరు క్రోధ ఎందుకంటే లోహుడికి మానవం చేయజారికి పోతుంటే వాడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అంటూ వాళ్ళ మీద కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు సో క్రోధ ఆయనకు కూతురు కూతురు పేరు హింస ఎందుకంటే కోపం వస్తే దాని పక్కనే హింస ఉంటుంది లోహిష్ఠి లోభిష్ఠి అంటే లోహం చేతిలో ఏదంటే అది వేసుకుంటే కూడా తన చేస్తూ ఉంది అంటారు కాబట్టి హింస కూడా కోపాన్ని పక్కనే ఉంటుంది కొడుకు ఈ క్రోధునకు ఓ కూతురు కొడుకు కూతురు పేరు దురుక్తి అంటే చెడు పలుకులు చెడు పలుకు తిట్టుట నిందించుట కొడుకు పేరు కని కవి అంటే కలహము లోభి ఎప్పుడు కూడా ఎగరవాళ్ళని తిప్పుతూ ఉంటాడు కలహాన్ని పెట్టుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆ లోహంలో నుంచి ఈ లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి ఈ కలికి మళ్ళీ ఓ కొడుకు కూతురు కొడుకు పేరు భయము కూతురు పేరు మురుత్యుడు ఎందుకంటే కలహం ఎప్పుడైతే వచ్చిందో సరే అలవాళ్ళు ఇచ్చేయడం అయితే ఇచ్చేసాం మళ్ళీ వాళ్ళు వచ్చి మీ నిలబడతారేమో అటాక్ చేస్తారేమో వాళ్ళైతే బంధువు నష్టవా వేస్తారేమో అనే భయం ఒకటి ఉండిపోతుంది మనస్సులో వాళ్ళ ఉపకారాలు ఏమైనా ఉంటాయో అవన్నీ చెడిపోతాయి నేను భయము ఈ కలహం పెరిగి పెరిగి పెరిగి మర్డర్స్ దాకా దారి తీసుకునే మృత్యు భయము మృత్యు ఈ భయానికి ఒక కూతురు ఈ భయం ఒకటి భయ కదా వాడికో కూతురు ఒకటి ఉంది ఆ కూతురు పేరు యాతన యాతన అంటే పెయిన్ సఫలింగ్ భయం అంటే సఫలింగా ఏమవుతుంది ఓ కొడుకున్నాడు వాడి పేరు నేరయ అంటే నరకమోన సో ఇది అధర్మ సంతానం ఆయన అంటారు ఏతేధర్మ వృక్ష శాఖా సంస్కృతి హేతవ శ్రేయస్కామో సేవేత ఈ అధర్మ సంతానం అధర్మ వంశ వృక్షం ఎలాగైతే ధర్మవంశ వృక్షాన్ని మనం ఉదయం అనుకున్నాము అధర్మ వంశ వృక్షం ఉన్నది మానవుడు ఆ ధర్మవంశ వృక్షాన్నే సేవించాలి కాని ఈ అధర్మ వంశ వృక్షాన్ని సేవించరాదు అని చాలా చక్కగా నిరూపించారు అంటే చూడండి ఆ సింబాలజం ఎంత బాగా వచ్చిందాం ఉంటే సమ్ నెగిటివ్ ఇమోషన్స్ ని పాయింట్అవుట్ చేసి వీటికి దూరంగా ఉండండి అని చెప్పి దాన్ని కలిగి తన భాషలో అంత మధురంగా దాన్ని చెప్తాడు ఈ త్రివోపాఖ్యానికి మూలంలో ఇక ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయే అధర్మ లక్షణాలు వీటిలో ఒకటో రెండో కారణమవుతాయి సో ప్రియము రథోత్నపాదవు శతరూపాత ఆ స్వయంభూవ శతరూప అనే ఆ పుణ్య దంపతులు ఆది దంపతులు వారికి ఇద్దరు కుమారులు దేవభూతి యొక్క సోదరులు ప్రియమరుతులు ఉత్తాన పాటులు వాసువస్థ కలయ ఛాయాగతస్థితం వారిద్దరూ కూడా మనువు తరువాత వారు రాజ్యాన్ని ఒక ఒక పక్కనైనా ఇంకో భాగంలో అయినా ఇద్దరు రాజ్యాన్ని ఏముతున్నారు మనువు వారస్థాశ్రమం తీసుకుని వెళ్ళిపోతారు శతరూపా మనువు సో ఆ రాజ్యాన్ని వీళ్ళు ఏముతున్నారు చాలా ధర్మబద్ధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే పృథివీపతి నా విష్ణు పృథివీపతి విష్ణువు కానివాడు ఆ లోకానికి ఆ విష్ణువు యొక్క అంశ లేనివాడు లోకపాలకుడు కాదా లోకాన్ని ప్రజలని దేమగా పాటిస్తున్నాడు అంటే వాడి ఎందు ఆ విష్ణువు యొక్క అంశం ఉన్నది కాబట్టి విష్ణోహ కలయా ఆ విష్ణు అంశను తమలో ఇంపుకున్నటువంటి ప్రియమలత ఉత్న పాదులిద్దరూ కూడా ఆ చక్కగా రాజ్యాన్ని చేస్తున్నారు దీంట్లో మనకి కావలసిన వాడు ఉత్తాన పాదం ప్రస్తుత గాతికి సంబంధించి ఈ ఉత్తాన పాదములకు ఇద్దరు భాగ్యం అసలు ఆ ఉత్న పాద ఆ పదంలోనే కొంచెం తేడా ఉంది ప్రియ వ్రతుడు అంటే ఆయన ఏ గట్టి పనిని చేసినా వ్రతము గట్టి పని మామూలు పనికి వ్రతం ఉండదు ఇప్పుడు ఏదైనా ఒకటే భాగవతం వినాలనుకోండి దాన్ని వాళ్ళ వ్రతం అనదు సప్తాహము అదే పనిగా భాగవతాన్ని విన్నామో చెప్పడమో చేస్తే దానికి వ్రతం వ్రతం గట్టిగా చేయాలి ఆ పని పరీక్షల ముందు విద్యార్థులు నలభై వందలు రెండు నెలలు కష్టపడి జరిగారు వ్రతం సరదండి అలాగే సో ప్రియమైన వ్రతము కూడా ఒక బ్రదర్ చాలా గొప్పతనం నియోగవర్గో పాఠ్యానం ఉందని భాగవతంలో ఆయన పేరు పెట్టున్నాం సరే ఉత్సాహ పాగుదు అంటే కాళ్లు పైకి పెట్టి కూర్చున్నవాడు అని అర్థం కావట్లేదు మీకు అంటే వాడు పొరపాటు చేస్తారన్నమాట అవివేకంగా ప్రవర్తిస్తాడని మనకు అర్థమైపోతానమాట పొలంలోనే అంత మాట సరే వారి అవివేకం మనకు ముందే స్పష్టమైంది ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉన్నారంటే వారు అవివేకమైన లేకపోతే ఉంటా మీరు మనం కలిగింది అక్కడే జరుగుతుంది వారి స్వభావం అక్కడే తెలిసింది సో ఆ భార్య పేరు సునీతి సురుచి మళ్ళీ అక్కడ చూడండి సో రాజ్య గారు పెద్ద భాగ్య చిన్న భార్య అంటారే అంటే అర్థం పెద్ద మామూలుగా ఇంకా వీరి అవివేకము ధర్మము దర్పము ఇవన్నీ బాగా పెరగక ముందు వివాహం ఆడిన భార్య చాలా ధర్మబద్ధంగా శాస్త్రీయంగా వివాహం ఆడిన సో అందుతో కొంత కారణం చేసిన తర్వాత వీడి మనస్సు ఇలా చంచలంగా తయారైన సందర్భంలో ఇంకో అందమైన యువతని చూసి వివాహం ఆవిడ చిన్న భార్య అవుతుంది సో ఆ పెద్ద భార్య పేరు సునీతి చక్కని నీతి గల ఆమె సురుచి చిన్న భార్య ఆమె నీతి ఉందో లేదో తెలియదు చూడడానికి మాత్రం చాలా అందంగా బాగుంటుంది నా పేర్లను బట్టి కూడా వాళ్ళ యొక్క స్వభావాల్ని మనము కల్పిస్తాం హరి సింబాలి స్టోరీస్తో అనిపిస్తున్నాడు సో ఈ సునీతికి ఓ కొడుకు ఉన్నాడు వాడి పేరు ధ్రువ ధృపుడు అంటే ఆ పేరులో కూడా విశిష్టమైన అర్థం ఉన్నాడు సర్వోత్కృష్టమైన నిత్యము ఉండే శాశ్వతమైన స్థానాన్ని పొందుతారు అంచేత ధ్రువ సో ఇప్పుడు మంత్రం ఉంటుంది వివాహ అది వినే ఉంటారు ధ్రువంతే రాజా వరుణ ధృవంత అని ఇలా మళ్ళీ పూర్తి ధ్రువం రాజా ధృవం సోమో బృహస్పతి ధృవంత ఇంద్రశ్చాగ్నిధాలయత ధ్రువం అని ఇలా మంత్రం అవుతుంది అంటే ఆ దేవతలందరం కూడా ఈ వివాహాన్ని శాశ్వతం చేసేటం కాక మీ మధ్యలో తేడాపోవడాలు రాకుండా ఒకరిని ఒకరు బెదలకోవడాను మనం ఇలాగంటి సమస్యలైనా లేకుండా స్థిరం చేసేటరు కాక వివాహ మంత్రాలు ఏమో తెలియదు భారతీయ వివాహ వ్యవస్థ చాలా పకడ్బందీ అయిన వ్యవస్థ మీరు ఇతర సమాజాలు చూస్తే మీకు అర్థమవుతుంది భారతీయ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రమైనది ఇంత గంభీరమైనది అందులో ఎంతటి కల్చరల్ డెప్ ఉన్నది అనేది సెక్షన్ ఫస్ట్ సో ఆయన ఆయన కొడుకు సు సునీతి యొక్క కొడుకు ఈ సునీచికి కూడా ఓ వారి పేరు ఉత్తముడు మంచివాడే వారేం చెడ్డవాడే అంటారు ఉత్తమ సో లేకపోతే ఇతరు తమ తన పాటుకులాగే వాడు కూడా కొంచెం పొగరబోతే నేను చాలా దొరికివాణ్ణి ఆ గొప్పవాణ్ణి అనేటువంటి దురహంకారయే వాడు కూడా వారి వారి స్వభావం కూడా అలాగే కనపడుతుంది అదర్వైజ్ హీఈ్ హార్మస్ కష్ట ఉత్తమ హార్మర్ ఎనివే దురువుడు పెద్ద కొడుకు ఎందుకంటే పెద్ద భార్య కొడుతుంటాడు ఆ పెద్ద భార్య కొడుకు సాధారణంగా పెద్ద సో ఉత్తముడు చిన్న కొడుకు ఓ ఈ ఈ మహారాజు ఉత్తానాబాద్ మహారాజు పెద్ద కొంచెం నెగ్లెక్ట్ చేయడం ఆలోచిస్తాడు దట్ ఈజ్ ఆల్సో న్యాచురల్గా ఈ ఎక్స్పెక్ట్ సో బాట అసలు చిన్న భార్యని ఇంకో భార్యని వివాహం ఆడే వింటేనే అర్థం పెద్ద కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఉత్తమం నాకు రుక్షంతం ధృవం రాజా జనం గత అంతఃపురంలో సురుచి యొక్క అంతఃపురంలో ఆయన ఉన్నాడు సునీ అంతఃపురానికి ఇచ్చి రావడం మానేసి సునిచురంలో ఒక పెద్ద సింహాసనం మీద ఎత్తైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు ఉత్తముడు వెళ్ళి ఆయన ఒళ్ళకు కూర్చున్నాడు ఉత్తముడు అక్కడ కాకుండా పిల్లలు ఇక్కడ అవుతములను లాదిస్తున్నాడు ఈ లోపల ధృవుడు కూడా అక్కడికి వెళ్ళాడు ధ్రువుడికి ఈ సపత్ల మధ్య ఉండే రాజద్వేషాలతోటి పిల్లలకి పని వాళ్ళ వాళ్ళకి అలాంటి దేవాలేమో నేను గమనించండి పిల్లలిద్దరు కొట్లాడుకుంటా నైపు పిల్లలిద్దరు కొట్లాడుకుంటా వీళ్ళు కొట్లాడుకున్న కారణంగా వాళ్ళ తల్లు వాళ్ళ పిల్లల్ని వెనకే పిల్లల్ని వెనకేసుకొచ్చి తల్లు దగ్గర ఆడుకోవడం ప్రారంభిస్తారు తల్లు దగ్గరడుకుంటూ ఉండగానే వీళ్ళు మళ్ళీ కలిసి ఆడుకుంటూ ఇంకా తగ్గులు వెదాడు కూర్చోవడానికి ఎదురకునే ఉంటారు కానీ వీళ్ళకి ఇంకా అది ఇంకా వీళ్ళు ఎలా నచ్చిపోయి మళ్ళీ కోటికి కాదు ఎందుకంటే గోటికై రావడానికి ఒక కంపెనీ ఉండాలి కదా మాన్సే కంపెనీ మళ్ళీ వీళ్ళు ఆడుకుంటా ఉంటారు వాళ్ళు ఆది నిమిషాలు ఎదుర్లాడుకొని చూస్తే పిల్లలని చూస్తే వాళ్ళు మళ్ళీ కలిసి ఆడుకుంటారు సో దట్ ఈస్ అడౌ చిల్డ్రన్ ఆ చిల్లరన్ ఇక్కడ నిమిషాలు దృఢంగా ఉండడం అలా వస్తాయి ఇలా పోతాయి అలా ఉండడం మంచిదని ఈ దురుగుడు కూడా నాన్నగారి దగ్గరికి ప్రేమతో వెళ్తూ ఉండటంలో నాన్నగారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు వాడిని ఏదే ఆపగలడు సో ఆ ఉత్తాపాటు దగ్గరికి వెళ్ళి ఉత్తముడు నాన్నగారిని ఒళ్ళు కూర్చుంటే నేను మాత్రం ఎందుకు కూర్చోకూడదు అని చెక చక చక్క ఎక్కేసి నాన్నగారు ప్రయత్నం చేస్తాడు కానీ ఈ నాన్నగారు ఏం మాట్లాడతారు ఎందుకంటే ఆయనకు తెలుసు సురుజీ యొక్క షార్ట్ టెంపరు ఆమె అసూయ లక్షణం అన్నీ ఆయనకు తెలుసు నా కిషన్ అంతటా అట్ ది సేమ్ టైం తోసివేయలేదు కూడా కొరికే కదా తన స్త్రీ పుత్రుడే ఎలా తోసివేస్తాడు పెద్ద కొడుకునే అలా చూస్తూ ఉండిపోయేది శృంగోర్షాతి గన్విత ఈ సురుచి శీర్ష్యం అతి గన్విత పెద్ద గర్వము కావటాయి ఏమిటి గర్వం అవి గర్వానికి హేతు ఏమి కేవలం ఇంతే మహారాజు నా సౌందర్యాన్ని చూసి నన్ను నెప్పు చేసుకున్నాడు నా సవతి ఉన్నదే ఆమె ఆమెని చిన్న చూపు చూస్తున్నాడు ఆమె ఆమెకి సౌందర్యం లేదు నా ముందు ఆమె దిగదుడుకు అని అది జరుగుతుంది ఓకే మేబీ ఇట్ ఇస్ ట్రూ బట్ ఈ సౌందర్యం ఎంతకాలం ఉంటుంది సో మిస్ యూనివర్స్ పదవి ఎంతకాలం ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ డే ఈమెస్ మాజీ మిస్ యూనివర్స్ ఎక్స్ఎంపీ మాజీ మిస్ యూనివర్స్ అంటే అర్థం పాజిటివ్ గురించి చెప్తున్నట్టు కాదు ప్రజెంట్ లో ఆమె మిస్ యూనివర్స్ కాదు అని అంటే నెగిటివ్ గా చెప్పడం అనుభవముఖంగా చెప్పడానికి వ్యతిరేక ముఖంగా ఇప్పుడు కాదంటే కూడా ఆమె మిస్ యూనివర్స్ కాదు అనడానికి విడుదలగా అది ఎక్స్ మిస్ యూనివర్స్ అండి అని దాని అర్థం అదే కానీ వాళ్ళు గొప్పగా అంటున్నారని అనుకుంటే అది పొరపాటు కమింగ్ టు ది పాయింట్ సో శుభి ఆ విధంగా గర్వపడడం అది అధర్మ వంశం వృక్షం యొక్క లక్షణం దాంతో తర్వాత ఈర్ష్య ఏమిటి ఈర్ష్యా ఈ భ్రూడు హావు సెకండ్ డన్ అంతఃపురంలో మహారాజు నిర్ణయించబడ్డ అంతఃపురం ప్రకారం అయినట్లయితే ఉత్తరుడే మహారాజు ఇవ్వాలని ఉంటుంది కానీ అక్కడ కేబినెట్ వస్తుంది గో ఇట్ ఈస్ ఎ మనార్టీ ఆ క్యాబినెట్ యొక్క ఎప్రూవల్ సిటిజన్స్ కౌన్సిల్ యొక్క ఎప్రూవల్ వీటికి గణతంత్ర రాజ్యంలో ఆ ఎప్రూవల్ వస్తే కానీ ఆ వారికి పటాం చేయడానికి వీలుండదు పీపుల్ యాక్సెప్ట్ పీపుల్ హౌ చేయండి యాక్సెప్ట్ యాక్సెప్ట్ ధృవ సో ఇంకా ఈ విడ ఎంత హడావిడి చేసిన తన కోరికే వాడింపబడి ఇట్లాగా శాసించినా ఫైనల్గా రేపు పొద్దున్న ధ్రువుడేలాగే అయ్యే ప్రమాదం ఉంది సో వెంటనే ఆ ధ్రువుడి మీద వీడి తన సమతి కోలుకోవడం అదో ఈర్ష్య ఇలాగే ఈర్ష్యకి హేతులు ఏమి ఉంటుంటే అసూలు ఉండాలంటే ఎదురువాడిలో ఒక గొప్పతనం ఉంటేనే మనం అసూలు అవకాశం ఉంటుంది సో ఈ యర్ష్య కలిసి ఆమె సో మాట్లాడుతుంది ఆ మాట్లాడటంలో కలిహి అంటే కలహము తురుప్తి భయము వీరు మన పొదాడి కావలసిన సామ్రాజ్యాన్ని వీడు కుటుబ భయము ఇవన్నీ దోషాలు కూడా మీకు అన్ని మాటల్లో మనం గమనించాం తపసారాధ్య పురుషం అని అంటుంది నవత్సే అధ్యష్ణ్యం భవ నావో దుమదగతి చూడండి పరుషంగా కూడా సంబోధన ఉచితమైన సంబోధన చేస్తారు అరే నాన్న అని సంబోధిస్తాను మొత్తా ఇలాగా మంచిగా ప్రేమగానే సంబోధించి ఆ మహారాజు యొక్క అంకం మీద కూర్చునేటువంటి అర్హత నీకు లేదు నా రూహితో మయా యత్నం సుఖాముఖి రూపాత్మయ చూడండి ఈ పరుషంగా మాట్లాడే వాళ్ళు ఆ కోపము యొక్క వేదానికి బానిసలైపోయి బముకరా అని మాటలనే తర్వాత ఆ మాట్లాడ అయిపోయిన తర్వాత కనుక దానమ్మా ఇలా వచ్చే ఇక్కడ కావాల్సినంత అవకాశం ఉన్నది ముందుకు వచ్చేసి ఏమి ఆ సమస్య కదా ఇక్కడ ఇక్కడ కూడా అవకాశం ఉంది వారి పథార్థం సో ఈ పలికే పలుకులు తర్వాత మనం విశ్లేషణ చేసుకుంటే మనకే ఆశ్చర్యమైన పొద్దున్నది ఇంత పరుషంగా ఇంత తప్పుగా మనం ఎలా మాట్లాడగలిగా చూడండి తప్పుగా దులు ఇది ఏంటి అలాగే మోస్ట్లీ లాజికల్ లాంగ్వేజ్ యూసింగ్ అక్కడ అంటుంది నీవు నా గర్భంలో పుట్టుంటే నా కడుపున పుట్టుంటే రాజుగారి సింహాసనం మీద రాజుగారితో ఒడిలో కూర్చొని ఉండేవాడు అంటే భవిష్యత్తులో సింహాసనం పుట్టేస్తాడు ఈ గురువు ఆవిడ కలిగా సో నా కడుపును కాబట్టి రాజుగారి ఒడిలో కూర్చుని అర్థం నీకు లేదా దిలిపో అని వాడిని ఎదుగుతోందని అని ఇంకా ఉంటుంది లతకారంగా అనుకుంది తపస్సు చేయి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు ఆయన సాక్షాత్కరించి వరం కావాలని నెక్స్ట్ జన్మలో నేను సుమిచి కడుపును పుట్టి ఇట్లా అన్న అనుగ్రహం వరం ప్రథమ స్కందంలో శ్రీకృష్ణ అయిపోయినా దశమ స్కందంలో శ్రీకృష్ణ జన్మాది సో ప్రథమ స్కందంలో చెప్పిన వాటికి ముందు జరిగిన ఘట్టాలు దీ సో విధులుకే సో ఆ మైత్రియుడు విధుడితో చెప్తున్నాడు సో తన సమస్య ఇంత పరుషంగా మాట్లాడేపడికి కర్వతోటి కొట్టిన పాము ఎలాగైతే గుస్సుమంటూ పైకి లేస్తుందో అలాగ వెంటనే చెకచక చేత తండ్రి యొక్క ఆ పెద్ద ఆసనం నుంచి కిందకి దిగేశాడు సునీ సురుచికి ఇంత సమాధానం కూడా చెప్పకుండగా మహావేగంగా అంతఃపురం నుంచి బయటకు వచ్చేశాడు వచ్చేసి ఏడుతో తల్లి దిగ్గి వచ్చాడు మాకు గరుదంత సకాశం నిశ్వసంతం స్ఫురితం ఆయన క్రింది పెదవి కోపము యొక్క వేగంతో అదుగుతూ ఉన్నది గట్టిగా ఉచ్స నిశ్వాసాలని ఆయన తీరుస్తూ ఉన్నాడు ఆ సో వచ్చి తల్లి మీద పడి ధోర్మని అడగడం కాదు తల్లికి అఖండాడు ఏమన్నా దెబ్బ కొట్టుకున్నాడా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఈ లోపల దాసీ ఒక ఈ దాసీలు ఏం చేస్తారంటే ఈ ఇంట్లో వార్తలు ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో వార్తలు ఏంటో సాధారణంగా అందులో సమతులు అంటే డే రైతులు ఎక్స్ప్లో అయితే ఇక్కడ వస్తే అక్కడ ఏమా ఆవిడ ఇలా అనుకుంటుంది కొన్ని గురించి అని ఇలా చెప్పి ఏమా నీ దగ్గర ఏదైనా ఒక పాత చేరుంటే ఈ పాతను మాట వచ్చిన పాత చేయవచ్చు లేదు కొత్తదిచ్చినా అని అలాగా రైతు ఎక్స్ప్లో అవుతుంది సిచ్యువేషన్ ఇప్పుడు కూడా పరిచారకుల ముందు మనలో ఏమైనా విభేదాలు ఉన్నా వాళ్ళ ముందు బయట పడనివ్వకూడదు పిల్లల ముందు పరిచారకుల ముందు భార్యాభర్తలు కానీ ఇంట్లో పెద్దలు కానీ తమ మంచి విభేదాలు బయటపడితే చేయకూడదు కనిపించకూడదు కానీ అంత ఆలోచనే చేసే ఒక క్రోధం ఉండనివ్వదు ఆ క్రోధం వేగం ఇంట్రెస్ట్ అంటే చుట్టుపక్కల ఏముంది పరిస్థితిని అప్పటికప్పుడు కడుపులో ఉన్న కోపం అంతా బయటకు వచ్చేయాల్సిందే ఎందుకంటే క్రోధాన్ని జాగ్రత్తగా ఆ మూమెంట్ తను రాని విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని రైతులు చెప్తాడు ఫస్ట్ సో ఆ ఈ వృత్తాంతము చూసింది అంటే మూడు ఏ పరిగెత్తులు వచ్చే వెంటనే ఆ దాసి ఆ ఇంట్లో పని పూర్తయిపోయినట్టుగా కనిపించి ఇంట్లోకి వచ్చి ఈ మేడం హర్సెల్స్ అవైలబుల్ అనమాట సో సునీతి ఎందుకు పోయి పిల్లలు ఇలా ఇచ్చేస్తున్నాడు ఏమైంది అని అనుకుంటూ ఉండగా ఈ వర్స్ థింకింగ్ ఎలా ఉండదు సీవాలి ఇంతకంటే ఆ దాసి వచ్చి విశార విజయరాము గారు ఈ సునీచే గారు ఇలా అండి ఆ పిల్లని కోసం కొంత మాట్లాడింది అందుకోసమే పాపస్తున్నాడు ఎందుకు ఏడవడు మరి ఏవకపోతే అని ఆ వృత్తాంతం అంతా చెప్పింది ఎదనానా ఇదనా అని అడిగింది కొడుకు అంటే కొడుకుని నిజమయ్యా అని బాగున్నాడు మరి అయితే వెతిగా అడగడం కారంభిస్తే ఆమె కొడుకుకి ఉపదేశం చేసుకోండి ఆ ఉపదేశం చూడడానికి సునీతి అనే పేరు కదా ఉపదేశం చేసుకుంది మా మంగళం తాత పరేష్ వీడు ఆ సునీ సుదీచి అమ్మని పరుషంగా మాట్లాడి నన్ను తిట్టింది అని రిపోర్ట్ చేశాడు అలాగే ఈ దాసి కూడా ఆ పరుషమైన భాషలో సుదీచిని నిర్దేశించి ఆమె ఇలాగా పర్ఫామ్ చేసింది అని రిపోర్ట్ చేశారు ఆవిడ అంటే ఆవిడమంది అన్నలా మాట్లాడకూడదు ఆవిడ గురించి వాళ్ళ తప్పుగా మాట్లాడకూడదు ఆవిడ మనకి అపకారం చేసినా కనిపించవచ్చు అయినా కూడా మనం అపకారానికి తిరిగి అపకారమే చేయాలి లేకపోతే తిట్టాలి అనేటువంటి దృష్టి సరికాదు ఎందుకంటే మానవుడు సుఖాన్ని అనుభవించినా దుఃఖాన్ని అనుభవించినా వాళ్ళు పరివాళ్ళ మూలంగా అవి అని అనిపిస్తుంది తప్పించి వాస్తవంలో సుఖ కూడా తన కర్మ ఫల రూపంగానే అనుభవిస్తాడు ఎవరు ఇతరులు ఎవరు దుఃఖాన్ని కలిగించరు మన దుఃఖానికి మనమే కారణం మన సుఖానికి కూడా మనమే కారణం కాబట్టి ఒళ్ళే వాళ్ళని ఏదో అంటే అంది అవన్నీ మొత్తం తిరిగి అలాగే నిందించవచ్చు పైగా ఆయన ఆప్షన్స్ లో వాళ్ళని గురించి తీసుకున్న ప్రయోగమైంది తర్వాత ఆ సురుచి అన్న మాటలన్నీ కూడా దాచి చెప్పింది కదా ఈవిడంటుంది సురుచి అన్న మాట కరెక్టే నాయన అంటారు సత్యం సురుచ్య విహితం నీవు నా వంటి దురదృష్టవంతుల తరుపున కుమారుడుగా పుట్టడం లేకపోతే వివేకంగా సునీత యొక్క కొడుకు అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఆ ఉన్నత స్థానం మీ నాన్నగారి ఎడలో కూర్చున్నటువంటి భాగ్యం నీకు లభించేది ఉండేది సరే కానీ నా భాగ్యం ఎలా ఉంది నా కుమారుడుగా జన్మించిన నీ భాగ్యం కూడా నా భాగ్యం అంటే ఉత్తమ భాగ్యం నీకెక్కడి నుంచి వస్తుంది తల్లి కంటే కొడుకుకి ఎక్కువ భాగ్యం ఎంత తల్లి దాసీ అనుకోండి కొడుకు కూడా దాసీ ఉంటాడు కానీ మహారాజ్ యొక్క పుత్రుడు అవుతాడా లేకపోర్ యు హు హాయించు యొక్క అని అనుకుంటున్నాను ఇచ్చే దెబ్బలాడు ఉపయోగం లేదు అతిష్టక్త ముందు ద్వేషాన్ని కలిగి ఉండవద్దు దాంట్లో ఏం ప్రయోజనం లేదు ఆమె చెప్పిన మాట కూడా బానే ఉంది కోతంతో చెప్పినా మంచి మాట చెప్పింది నువ్వేం చేస్తా ఉంటే ఆరాధయా నీకు ఉత్తమమైన జీవితంలో పైకి రావాలనుకుంటే అని ఆవిడ అలా సలహా ఇచ్చింది అంతేగాని ఒక పెద్ద స్థానం ఒకటి చూసి అక్కడికి వెళ్ళని అలా ఏం చెప్పలేదు అది నీ జీవితంలో పైకి రావాలి అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే మాత్రం ఆ రోక్షలు అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపడ్మలను ఆరాధించు అంటే అది జనరల్ వే చెప్పింది పరమేశ్వర దేవుడికి పూజ చేసుకో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండు రోజు పొద్దున్న ఏదైనా ఒక నామాన్ని జపిస్తూ ఉండు లేకపోతే శ్లోకాలు ఏదో ప్రశ్న చట్టకమో అది రోజు చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉండు అని తలు తెలువడికి చెప్తా దీనికోసం తపస్య చేసేమని ఏం చెప్పడం అని నేను జనరల్గా ఎలా చెప్పింది వీడు చిచ్చల పిరుగులాంటి వాడు వీడు చైల్డ్ ప్రాడిజి వీడు హీ టేక్స్ ఇట్ ది ఎక్స్ట్రీమ్ ఈ విల్ నాట్ లీవిట్ ఎట్ దట్ లెవెల్ సో అని పైగా ఆవిడేమనుకుంటే మీ తాతగారు స్వయంభూవమును కథ మహహా పుణ్యాత్ కూడా ఆయన ఆయన అనేక యజ్ఞములను చేసి ఒక్కొక్క దక్షిణలను వాటిని ఇచ్చినాడు గురు దక్షిణ ఆయన చాలా గొప్ప స్థానాన్ని ఆధ్యాత్మ లోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించి ఉన్నాడు వాళ్ళ ప్రకాశంలో ఉన్నాడు ఆయన కరోనా మాత్రం సో తాత గుణాలు మనవడికి వస్తాయి ఏనంటారు కొడుకు మధ్యలో ఈ కంసే ఎన్ బిట్వీన్ రీ కంస్ అది సో తాత సద్గుణాలు మనవడికి వస్తాయి ఒక కరెక్ట్ జంప్ చేసి వస్తాయి నిందిస్లాపురాలే మొత్తం సో ఎనీవే సో వీడి తాత గుణాలు నీకు నాన్న నువ్వు ఆ విధంగా నీ మను మహారాజు ఉన్నాడే స్వయం మనువు ఆయన నువ్వు ఆదర్శంగా పెట్టుకో వీడేదో అన్నది అనే మాట పట్టించుకోకు అక్కడ మంచిగే చెప్పింది నీకు కాబట్టి నీవు తప్పకుండా పరమేశ్వరుణ్ణి నీవు ధ్యానం చేయి పైగా మీ కష్టాన్ని నేను తీర్చలేను ఆవిడ మా అమ్మగారు ఒక దృష్టిలో చెప్తాను నీకు మీ తండ్రి ఒడిలో స్థానం నేను నా రికమెండేషన్ మీ నాన్నగారి దగ్గర వర్క్ చేయదు ఇప్పుడు ఒకప్పుడు వర్క్ చేసింది ఇప్పుడు నాకు ప్రయత్నించేయండి కాబట్టి ఎవడే పిల్లని అలా ఆదించండి అని నేను చెప్పాను చెప్పడానికి నాకు ఆయన దొరకనే దొరక రావడం మానేసాడు కాబట్టి నువ్వు పరమేశ్వరుడిని ఆరాధిస్తే నీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగి నీ జీవితంలో పైకొస్తావు అని చెప్తున్నాడు నాణ్యంత పద్మ ఫలాశలోచనా దుఃఖ చిదంతే మృగయా సో ఆ పరమేశ్వరుని కంటే మరి ఒకని వలన నీ దుఃఖము తొలగుతుంది అని నేను అనుకోవటం లేదు కూర్చోండి కూర్చోడానికి అవకాశము చూసాయి సో కాబట్టి ఎందుకంటే యో మృజ్యతే హస్త గృహీత పద్మయ శ్రీయేతరైరంగ విమృద్యమానయా సో ఆయనని అన్వేషించు ఆ పరమేశ్వరుణ్ణి వెతికి పట్టుకో ఆమె ఆయన్ని వెతకేవాళ్ళు ఆయన్ని ఎందుకు వెతకాలని నువ్వు ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది హస్తగృహీత పట్టుమయా ఎలా వెతుకుతుంది ఏమీ విలాసమైన లేకుండా వెతకదాడు లక్ష్మీదేవి భార్య క్రియుడు ప్రీడి కోసం క్రీడాలు వెతికేప్పుడు కొంత విలాసపూర్వకంగా అనేది వెతుకుతుంది కదా సో హస్తగృహీత పట్టుమయ్య చేతిలో పద్వాన్ని పట్టుకుని విలాసయా ఎనా అని వెతుకుతూ ఉంటుంది లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి కోసం మొత్తం జగత్తంతా వెతుకుతూ ఉంటారు శ్రీ ఏ పరైరంగ విమానయ ఇంద్రుడు లోకపాలకుడు సకల మానవుడు అసురులు దేవతలు దానులు అందరూ ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవిడ కోసం ఎదురు దృష్టి ఎదురు ఉంటారు ఆవిడేమో చేతిలో పట్నం పట్టుకుని పూడిగా ఇలా ఉ ఈ విష్ణు ఎక్కడ ఉన్నాడా ఆవిడ ఉంటారు అటువంటి అంటే మొత్తం జగత్తులందరికీ కూడా ఆరాధ్యుడు శ్రీ మహావిష్ణువే నీవు ఆయనని నీవు ఆరాధించు అని చిన్నపిల్లలకి చెప్పేటువంటి ఒక విశిష్టమైన ధోరణిలో అవి పెట్టింది మైత్రేయువాచ ఏం సంజల్పితం మాతులాకమోవచ సంయమ్యాత్మాత్మ నిశ్చక్రాత్ అంటే మాట్లాడుతున్నాడు సరే అన్నాడు మామూలుగా విధిలోకి వచ్చాడు వచ్చేసి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ ఎందుకంటే ఆరాధించాలంటే అడవికి వెళ్ళి ఆరాధించాలి అలా తాతగారు అలా చేశారు తాతగారు ఆదర్శం తండ్రితోటి పెద్ద చనువు లేదు తాతతో బాగా చనువు ఉంది సో తాతగారు ఎక్కడికి వెళ్ళారు అడవికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే తపస్సు చేసుకుంటూ వెళ్ళారు అని ఇంట్లో తెలుసా వస్తున్నాను సో వెంటనే అయితే నేను తాతగారు చేసినట్టే చేస్తాను వెళ్ళిపోయాడు కూడా అడవికి అయితే ఎక్కడ అడిగి ఎక్కడ తపస్సు చేస్తాడు ఏమవుతుంది కానీ చూడండి నారద మహర్షి పిక్చర్లోకి వస్తాడు నారదస్త ఆయనకి తెలిసిపోతుంది ఎందుకంటే నాలుగుడు భక్త శిఖామణి ఆయన ఎక్కడైనా భక్తుడు ఉంటే ఇదిగో వీడు మన జాతి వాడు అని అలా గుర్తుపడతాడు ఒకసారి నేను హృషికేశ్వరి లేదు వీళ్ళప్పుడు ఒక ఆయన నన్ను పిలిచి దాడి అన్నికు పకుడీళ్లు వేసి అని ఆయనే స్వయంగా పకుడీలు వండి